జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణిమణాధిపతాధ్యమా అర్జున వాచాకర్మణస్ బుద్ధ్యర్జనార్థన సత్యం కర్మని ఘోరే మా యో జయసి కేశవా ఈ శ్లోకంలో అర్జునుడు జ్ఞానము కర్మ ఈ రెండింటికి ఒక పోలికన తెచ్చి మాట్లాడినాడు ప్రశ్నలు వేసినాడు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రెండో విషయంలో ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని వైరుధ్యాన్ని కూడా కొంత సంబంధం ఉంటుంది కొంత వైరుధ్యం ఉంటుంది రెండింటినీ పరిష్కారం చేసే దిశలో ఒక చర్చని ఒక మీమాంసని మొదలుపెట్టారు దీన్ని మీమాంస అంటారు మీమాంస అంటే చాలా పవిత్రమైన పదం సో మన వాళ్ళు ఏదైనా కొంత లాజికల్గా మాట్లాడితే వీడికి మీమాంస ఎక్కువ ఉండవంట అలాగా ఇట్స్ వెల్లీ నాట్ లైక్ దాట్ మీమాంస అంటే పూజిత విచార అని పేరు ఏదో చర్చ మీమాంస అవ్వదు ఈ పార్టీ ఆ పార్టీ అలాంటి చర్చ దాన్ని మీమాంస అనుకోండి మీమాంస అంటే పూజిత విచారవిత్రమైన విచారం చేస్తే కర్మాజ్ఞానము వాటి మధ్య నుండే సంబంధం దాని మీద విచారం చేశారనుకోండి అది చాలా యోగ్యమైన విచారం మనం ఆ విచారంలో ఉన్నాము నర్మణ ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమా నుహు ఇది చ ఆ బ్రహ్మచర్యా దేవ ప్రవ్రజేత ఇ అంతవరకు వచ్చేవాడి అంతవరకు చెప్పాలి మోక్షమును కోరువాడికి సర్వకర్మ సన్యాసాన్ని విధించింది శాస్త్రం విముక్షో సర్వకర్మ సన్యాస విధానాన్ని అని శాస్త్రం స్పష్టంగా మోక్షాన్ని కోరివాడికి సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టని విధిస్తే మధ్యలో ప్రవేశించి జ్ఞానకర్మ సముచ్చయా మోక్ష అని ఎలా కుదురుతున్నది కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయ సో సిద్ధస్త సర్వాశ్రమానాం జ్ఞానకర్మణో సముచ్చయ నా అది పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం జ్ఞానకర్మ సముచ్చయము కుదరదండి ఎందుకంటే పరస్పర విరుద్ధంగా ఉంటాయని కనుక ఆ సముచ్చయము కుదరదు సో అయితే కర్మని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలన్నది చూద్దాము నిత్య కర్మానుష్ఠానము కర్మయోగం కింద తీర్చిదిద్దాలి కర్మని కర్మలాగా అట్టేపెట్టరాదు దాన్ని కర్మలాగా అట్టబెడితే బంధిస్తుంది అది బంధహేతు అవుతుంది కానీ మోక్ష హేతు ఎందుకు అవుతుంది కర్మని కర్మయోగముగా తీర్చిదిద్దినచో అది అర్థకరమైన శుద్ధిని కలిగించి తద్వారా జ్ఞాననిష్టకు యోగ్యతను కలిగిస్తుంది వాడి అన్ని యోగ్యత ఉండాలి జ్ఞాననిష్టకి యోగ్యత ఉండాలి జ్ఞాననిష్టకి యోగ్యత లేకుండగా సన్యాసం తీసుకుంటాడనుకోండి అలా కొంతమంది ఉంటారు ఎవరో ఒక ఫలానా వ్యక్తిని సూచించడం కోసం చెప్పే మాట కాదు ఆ శాస్త్రం యొక్క స్వరూపం కోసం అలా అనాల్సి వస్తుంది జ్ఞాననిష్టకు యోగ్యత ఉండదు సన్యాసంలో దూకుతుంది ఒక శోభనాభ్యాస చేత అనేక రకాలుగా సన్యాసానికి వస్తారు ఆరథాధీనంగా వస్తారు అది ఎలాగో సో కుటుంబ జీవనంలో బరువు ఎక్కువైపోయి సన్యాసానికి రావచ్చు తర్వాత జీవితంలో ఎదురు దెబ్బలు బాగా తినేసి ఇంకా జీవితం మీద ఒక రకమైన తత్కాలం వందలు విరాక్ విరక్తి పుట్టి సన్యాసానికి రావచ్చు లేకపోతే ఒక పరినిష్ఠితమైన సంస్కారాన్ని సంపాదించుకునే సన్యాసానికి రావచ్చు అనేక రకాలుగా రావచ్చు కదా శోభనాభ్యాసతో సన్యాసానికి వస్తారు శోభనాభ్యాస అంటే ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది దానికోసం సన్యాసానికి వస్తారు ఓమ్ బిజినెస్ అనే ఒక టాపిక్ హోటం ఓమ్ బిజినెస్ ఓమ్ తోటి బిజినెస్ చేయకూడదు కదా ఓమ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బిజినెస్ ఓమ్ ఈజ్ మెంట్ ఫర్ పుటింగ్ ఎన్ ఎండ్ టి బిజినెస్ సో సన్యాసానికి జ్ఞాననిష్టకి యోగ్యత ఉండాలి యోగ్యత అంటే అదేదో ఒకరిని తక్కువ ఒకళ్ళని ఎక్కువ చేయటం కాదంట జ్ఞాననిష్టకి కావలసిన మానసికమైన సంసిద్ధత ఉండాలి అది లేకుండా సన్యాసానికి వచ్చారనుకోండి సన్యాసే కూర్చుంటాడు ఇంకెవేవో మొదలు పెట్టడం ఏవేవో వ్యాపారాలు విజేస్తూ ఉంటారు ఇలాంటి దోషాలు వస్తాయి అందుకోసం మోక్షాన్ని కోరివాడైతే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్టని విధించింది శాస్త్రం ఆ రకంగా చెప్తూ ఉంటే జ్ఞానకర్మలో సముచయ అని ఆ మాటకు అర్థం లేదు అని ఖండిస్తున్నారు మీమాంసకులు అలాగా వేలాడుతూ ఉంటారు కర్మవాదులు కర్మను విందులు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు కర్మవాదుల లక్షణమే అలా ఉంటుంది ఏదో రకంగా కర్మకి కొంత ప్రవేశాన్ని కల్పించితే అలాగే సంతృప్తిగా ఉంటుంది సో కర్మవాదుల యొక్క లక్షణాలు ఉంటాయి ఇప్పుడు భాజభర్త మీ ఇద్దరం కలిగి కలిసిమెలిసి ఉంటాము ఇలా రండి ఇక్కడ ఇలా ఇలా రావచ్చు ఇక్కడ కావాల్సినంత విశ్రాంతిగా వస్తున్నాము కర్మవాదులు కొంత వాతావరణాన్ని కలుషితం చేస్తారు కూడా శంకరుల కాలం నాటికి వాతావరణం కలుషితం అయి ఉన్నది అందుకోసమే శంకరుడు చాలా పట్టుదలతో కర్మవాదాన్ని ఖండిస్తారు గీతా భాష్యంలో ప్రధానంగా ఇతర స్థలాల్లో తక్కువ గీతా భాష్యంలో సందర్భంలో ఒక్కొక్క ఉంటుంది సో లోకంలో ఈ అకాడమిక్ పీపుల్ యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే శంకరుడు బౌద్ధాన్ని ఖండించారని ఏదో ఒక ప్రథ ఖండించారు శూన్యవాదాన్ని ఖండించారు బౌద్ధాన్ని ఖండించలేదు శూన్యవాదాన్ని ఖండించారు బౌద్ధంలో చాలా భాగాన్ని అంగీకరించారు శూన్యవాదాన్ని ఖండించారు ఎక్కడ ఖండించారు శూన్యవాదాన్ని మీరు ఎక్కడో చూశారో మీరు ఇంతకాలం నుంచి భవిష్యత్ చదువుతున్నారు ఎక్కడ ఎక్కడెక్కడ వస్తుందో పరం సో ప్రశ్నోపనిషత్తులో ఒక చోట వచ్చింది సర్వాభావ ప్రసక్తిని ఖండించారు నా సుఖ విద్యుతో భావ విద్యుతో భావ చోట శూన్యవాదాన్ని నిరాకరించారు కొద్దిగా తర్వాత బృహదాంగిక భాష్యంలో గత భాష్యంలో కొంత నిరాకరణ చేస్తారు చాంద్రోగ్యంలో కూడా ఒకసారి అలాగే అక్కడ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ పరిగట్టుకుని బౌద్ధాన్ని ఖండించడమే పరిగా పెట్టుకున్నారన్నట్టుగా మీకు హిస్టరీ బుక్స్ చెప్తాయి భాష్యాల్లో అలా ఉండదు భాష్యాల్లో అన్నింటితో పాటు దాన్ని ఖండించారు పరిగట్టుకుని ఖండించింది ఏదైనా ఉంటే అది కర్మవాదాన్ని నిజంగా చెప్పాలంటే ఎందుకంటే కర్మవాదము అది సమాజాన్ని డివైడ్ చేసి పెడుతుంది సమా ఏకత్వానికి విరుద్ధంగా పనిచేస్తుంది కర్మ అంటే అలా ఉంటుంది కర్మని చేయొద్దని కర్మలో ఉండేటువంటి గుణదోషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక టాపిక్ కనుక చెప్తున్నా ఈ డివైడ్స్ బాహ్యాన్ని ఆంతరాన్ని డివైడ్ చేస్తుంది ఆంతరం లేదు బాహ్యం లేదు డివైడ్ చేస్తుంది మళ్ళీ బాహ్యంలో మళ్ళీ డిఫరెన్సెస్ అలా డివిజన్ ప్రధానంగా కర్మవాదాన్ని నడుస్తూ ఉంటుంది సరే అవసరం వీటి డివిజన్లో బతుకుతున్నాడు కాబట్టి కర్మ అవసరం అవుతుంది బట్ ఎంతకాలము డివిజన్ అయినా డివిజన్కి అతీతంగా వెళ్ళాల్సిన అవసరం లేదా మరి కనుక ఆ సిద్ధాంతాన్ని కొంత ఖండిస్తారు తర్వాత మనిషి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరాకరించే ప్రయత్నం చేసుకునే కర్మ మనిషి యథార్థ స్వరూపము కర్మేంద్రియములు వాటి ద్వారా నిర్వర్తించబడే కర్మ కాదు అది యథార్థ స్వరూపం కాదు అది ఇన్సిడెంటల్ మనిషి యథార్థ స్వరూపం ఏంటంటే కాన్షియస్ బీయింగ్ ఇప్పుడు మనిషి ఉన్నాడండి మనిషి అంటే పని చేసేవాడు మనిషి అని నిర్వచనం ఇస్తారా తెలుసుకునేవాడు మనిషి అని నిర్వచనం ఇస్తారా ఏమైనా నిర్వచనం ఇస్తారు తెలుసుకునేవాడు మనిషి అని నిర్వచనం ఇవ్వాలి పనిచేసేవాడు మనిషి అని నిర్వచనం అది అది పొసగదు ఎందుకంటే పని చేయటం అంటే పశుపక్షాదులన్నిటికీ కూడా వర్తిస్తుంది మనిషికి నిర్వచనం చెప్తే ఒక యునీక్ నిర్వచనం చెప్పాలి కాబట్టి తెలుసు కొనుట అన్నది మనిషి యొక్క ప్రధాన లక్షణం వచ్చి ఆ పశుపక్ష్యాలు కూడా తెలుసుకుంటాయి కానీ ఆ తెలుసు కొనుటలో పశుపక్షాదుల కంటే మనిషికి ఉన్నతి తెలుసు కొనుటలో ఉంటుంది ఇప్పుడు బండి లాగాలనుకోండి ఎద్దుళ్ళు అవుతాయా మనుషులు అవుతారా ఎద్దులు అవుతాయి మనిషి లాగడం ఉన్నది అది విదూరం ఎందుకంటే పని చేయటం కోసం ఉద్దేశించినట్టుగా ఉంటాయి పశువులు పుస్తకాలు చదవాలనుకోండి శాస్త్రీయమైన పరిజ్ఞానం కావాలనుకోండి ఎద్దు చేస్తాయా మనిషి చేస్తాడా మనిషి చేస్తాడు కాబట్టి కొంతది ఎద్దులు కూడా తెలుసుకుంటాయి ఎద్దులు కూడా తెలుస్తూ ఉంటుంది తెలిసీదైనా కర్మ వాటి ప్రధాన లక్షణం పని చేయటం బీట్స్ కాల్డ్ అీస్ట్ మనిషి కూడా పని చేస్తాడు కానీ ప్రధాన లక్షణం జ్ఞానం కాబట్టి మనిషి యొక్క మౌలికతత్వానికి విరుద్ధంగా మీరు శాస్త్రాన్ని నిర్మాణం చేయకూడదు కర్మ భాగంగా ఉంటుంది జీవితంలో కానీ మూలతత్వం కర్మని ప్రవేశపెట్టరాదు అది సరికాదు మోక్షంలో కూడా కర్మ వచ్చేస్తుందని అలా మొదలుపెట్టకూడదు కాబట్టి దీనికోసం పెద్ద శాస్త్రార్థాలు వే అక్కర్లా ఈ మాత్రం మౌలికమైన గమనిస్తే మనకు విషయం తెలిసిపోతుంది ఎనీవే సో జ్ఞానకర్మ సముచ్చయమే మోక్షం అయ్యే పక్షంలో బ్రహ్మచర్యం నుంచే సన్యాసాన్ని విధించే శృతులు ఉన్నాయి ఆ బ్రహ్మచర్యాదేమ గృహాద్వా వనాద్వా అని వాక్యం బ్రహ్మచారిగా ఉంది సన్యాసం ఎప్పుడు తీసుకోవాలని ప్రసక్తి వచ్చింది సన్యాసం అనే ఆశ్రమం ఒకటి ఉంది పూర్వం ఉంది ఈ మధ్యకాలంలో అది మరుగైపోయి మరుగైపోవడం అంటే నా అభిప్రాయం ఏంటంటే ఆ స్పిరిట్ ఆఫ్ సన్యాసాలు లేకుండా పోయి మనిషి డెబ్బై ఏళ్ళు వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చినా ఇంకా ఇంకా ఏదో సంసారం ఏమో అట్లాంటితని ఇంకా ఏదో సంసారంలో చేయాలనే ధోరణే తప్పించి ఈ వాటికి ఈ సంసారానికి ఫుల్ ఉండదు అది దాట్ స్పిరిట్ ఆఫ్ సన్యాస ఇస్ మిస్సింగ్ సో ప్రాణ ప్రాణాలు ఉన్నంతవరకు జీవించరాదు గృహస్థాశ్రమం నుంచి కొంచెం పైకి వెళ్ళిపోవాలి ఓ లెవెల్లో గృహస్థాశ్రమం ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి స్పిరిట్ గురించి చెప్తున్నాను నేను ఇన్ స్పిరిట్ నాట్ ఇన్ లెటర్ సో గృహస్థాశ్రమంగా ఉంటూ తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలను త్యాగం చేసేసి వాళ్ళ ప్రస్తుత ధర్మాల్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇంకా అల్టిమేట్గా జీవితం అంతమయ్యే నాటికి ఇన్ని స్పిరిట్ ఒక సన్యాసిగా బతి కొంతకాలమైన బతికి దేహ త్యాగం చేయాల్సి అది ఒక పద్ధతి కాబట్టి అది దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద శృతి శృతి ఏమంటుందంటే ప్రవ్రజేత్ నువ్వు సన్యాసి సన్యాసించాలి సర్వకర్మ ప్రత్యాగపూర్వక ఆత్మజ్ఞాననిష్ట జీవితంలో ఏదో భాగంలో నీకు ఉండాలి తప్పనిసరిగా అది ఎప్పుడు ఉండాలి ఆ బ్రహ్మచర్య నీకు కనుక మరి ఉత్సాహం ఉన్నట్లయితే బ్రహ్మచారిగా ఉండగానే నువ్వు సన్యాసానికి వెళ్ళచ్చు అలా వికల్పం చెప్పారు వికల్పం చెప్పాను సముచ్చయం చెప్పారు ఆశ్రమ వికల్ప సముచ్చయా ఉన్నాయి కదా బ్రహ్మచర్యల నుంచి నువ్వు డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళచ్చు లేదంటే వీఆర్ నాట్ వెరీ ఓకే గృహస్థిగా వెళ్ళి గృహద్వా బ్రహ్మచర్యం నుంచి గృహస్థానికి వెళ్ళి అక్కడి నుంచి సన్యసించచ్చు వనాద్వ గృహస్థల ఉండి కూడా సన్వసించటం సాధ్యం కాని పక్షంలో వనాద్వ వనం అంటే వనప్రస్థాశ్రమం అక్కడి నుంచి అంటే రిటైర్డ్ లైఫ్ దాంట్లో కొంతకాలం గడిపి అప్పుడు సర్వకత్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టలోకి వెగాల్సి ఉంటుంది మొత్తానికి ప్రవరజయం మొత్తానికి ఆ స్పిరిట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏమిటంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఆగస్టు లోపల కట్టాలి తప్పనిసరిగా ఆగస్టు లోపల కట్టేయాలి ఒకవేళ ఆగస్టు లోపల ఏ కారణం చేసినా కట్టకపోతే అక్టోబర్ నెలాఖరికి అయినా సరే మీరు కట్టేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా కట్టలేకపోతే డిసెంబర్ నెలాఖరికి ఫెనాల్టీతో కట్టి తీరాలి అని అలా ఉంటుంది వాక్యం మొత్తానికి కట్టాలి కట్టకుండా మానేయకపోవడదు అన్నట్టుగా ఉంటుంది వాక్యం అదేవిధంగా ది స్పిరిట్ ఆఫ్ ది లాజ్ తట్టు చూసి చూస్తే సింగర్లీ ఇక్కడ కూడా విధి యొక్క స్పిరిట్ ఎలా ఉంటుందంటే మీరు సర్వధర్మ సన్యాసపూర్వకాత్మజ్ఞాన నిష్టతోటి జీవితాన్ని చాలించాలి అనే స్పిరిట్లో నడుస్తుంది ఆ వాక్యం అలా ఉంటూ ఉంటే వాక్యం నువ్వు వచ్చి జ్ఞానకర్మ సముచ్చయామోక్ష అని ఎక్కడి నుంచి పట్టుకునేవాడి అని త్రులసిచ్చుతున్నారు అనమాట ఆ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ ఇత్యాద్యా ఇలాంటి అనేక శృతులు ఇంకా ఉన్నాయి ఆది శబ్దం చేత తీసుకోవాలి అంటే ఆత్మానమే లోకముచ్చంత లోకమిచ్చంత బ్రహ్మజంతి అని బృహదాంగకంలో వాక్యం ఉన్నది బ్రహ్మచారిగా ఉన్నాడు ఏ లోకాన్ని కోరతాడు గృహ లోకం అంటే భోగ సాధనము వివాహం చేసుకుని పిల్ల సుఖంగా ఉండాలి అనే లోకాన్ని కోరతాడు మనుష్య లోకాన్ని కోరతాడు దానికి మనుష్య లోకము అంటే మనుష్య లోకంలోకి వచ్చాడు ఇప్పుడే లోకాన్ని కోరతాడు అంటే పితృలోకకామ సంతానం అది కలిగి ఉంటే పితృ పితృ భక్తి అధికంగా ఉంటుంది వైదిక సంస్కారంలో భాగంగా పితృ ఆరాధన ప్రధానంగా కాబట్టి గృహస్థాశ్రమంగా ఉండి పితృలోక కాముడై ఉంటాడు పితృలోక కాముడు అన్నదానికి దృష్టాంతం సంతానం కావాలని కోరుకుంటాడు తర్వాత తాను కూడా తల్లిదండ్రులకు సేవ చేయాలని వాళ్ళు జీవించి ఉండగా వాళ్ళు మరణించిన తర్వాత శ్రాద్ధాభుంది చేయాలని కోరుకుంటాడు అది ఒక ప్రధానమైన కర్తవ్యంగా చేస్తాడు గృహస్థు వైదిక గృహస్థలా ఉంటాడు పితృలోక కామ అక్కడితో తాగిపోకూడదు వానప్రస్థాశ్రమంలోకి వెళ్తే దేవలోక కామ మనుష్యలోకం పితృలోకం దేవలోకం ఇసులోకాహ దేవలోకం అంటే ఉపాసనాది చేసి ఆ పుణ్య ప్రభావం చేత ఆరాధ్య దైవం యొక్క లోకానికి వెళ్ళటం అంటే పుణ్యలోకాన్ని చేరుకోవటము ఇంకా ఫైనల్గా ప్రవరజ ప్రవరజ సన్యాసాశ్రంలో ఆత్మానం లోకం ఇచ్చింట ఆత్మలోకాన్ని మీరు కోరతారు ఆత్మయే లోకం ఇక్కడ బాహ్యమునందరి లోకం కాదు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ నాట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ దట్ ఈస్ ది అత్మానమైన లోకం ఇచ్చింటా అది కోరతాడు అది కోరినప్పుడు వాడు సన్యాసించవలెను అని శృతి చెప్తున్నది చక్కటి వాక్యాలు ఇవన్నీ కూడా అంటే ఆ స్పిరిట్ చాలా గొప్పది ఇత్యాద అలా చెప్తూ ఉంటే సన్యాసం వల్ల మోక్షం రాదు కర్మ కూడా తోడుండాలి శ్రౌత కర్మలు తోడుండాలి స్వార్థకర్మలు తోడుండాలి ఇలా మొదలు ఇంకా అంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా నవగ్రహ పూజ పుణ్యావర్చనం కూష్మాండ హోమాలు చేసుకుంటూ కూర్చోమని చెప్తారు వీళ్ళు సో హౌ హౌ కెన్ యూ దట్ ఇద నాట్ యాక్సెప్టబుల్ త్యజ ధర్మం అధర్మం చే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్ త్యజసిత త్యజ ఆ శ్లోకం అలా ఉన్న చూడండి మహాభారతం శాంతిపూర్వ శ్లోకం అలాంటి శ్లోకం అంటే సో త్యజ త్యాగం చేయమని చెప్తున్నారు త్యాగం చేయమన్నారు ఏది త్యాగం చేయమన్నారు ధర్మం త్యజ ధర్మం ధర్మాన్ని త్యాగం చేయమన్నారు ధర్మము అంటే పుణ్య కార్యము అని అర్థం చేస్తున్నారు పుణ్యకార్యాలు త్యాగం చేయాలి అంటే మొదలు పెట్టకముందే త్యాగం చేయమని కాదు మొదలు పెట్టకముండే త్యాగం మొదలుపెట్టి కొద్ది చేసి ఎక్కాల పుస్తకం లాంటిది ఎక్కాల పుస్తకం త్యాగం చేయబోయా ఇది వాటికి ఇంకెక్క ఎక్కాల పుస్తకం ఉంటుంది తెలుసా మీకు ఏ రోజు బుక్ అని ఉండేది అది లేకపో అది లేకుండా స్కూల్కి వెళ్తే పలక ఎక్కాల బుక్ అని అనేవారు అది ఒక ఫ్రేజ్ కింద ఉండేది పలక పలకం ఎక్కాల పుస్తకం ఇది పట్టుకుని వెళ్ళాలి ఎక్కడ పుస్తకం లేకుండా వెళ్తే ముట్టికాయలు వేసేసి ఇవ్వరు అయిపోయింది మొదటి తరగతి అయింది రెండవ తరగతి అయింది పంతొమ్మిదో యొక్క కూడా వీడికి వచ్చేసింది పంతొమ్మిది ఎక్కడ రావాలి ఏడు పంతొమ్మిది నూట ముప్పై అలా రావాలి చాలా కష్టం అది పదిహేడు పద్దెనిమిది ఎక్కడ ఇప్పటికీ లేదు లేదా అడగారు చెప్పలేదు చూస్తా పంతొమ్మిది ఇరవై యొక్క దాకా పదో యొక్క ఒప్ప చెప్తాను పంతొమ్మిదో యొక్క వచ్చేస్తే ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఫారంలోకి వెళ్ళేప్పుడు అప్పట్లో అలా అనివ్వరు ఫస్ట్ ఫారం అనివ్వరు ఫస్ట్ ఫారంలోకి వెళ్ళేప్పుడు ఎక్కడ పుస్తకం పట్టుకెళ్తానంటే వాళ్ళేరా ఎకాల పుస్తకం అక్కడ వారేమని కోప్పటివారు ఎకాల పుస్తకం తీసుకొస్తారా హై వచ్చి కూడా ఇంకా ఎకాల పుస్తకం వెళ్తుంది కోప్పటివారు జజ ధర్మం ధర్మం అంటే పుణ్యాన్ని ధర్మబద్ధంగా జీవించడం మానేమని కాదండి ధర్మం అంటే పుణ్యం కోసం చేసే కర్మకి ధర్మం పేరు పుణ్యం దేవు కోసం స్వర్గం కోసం సో స్వర్గం కోసం పుణ్యం పుణ్యం కోసం కర్మ దానికి ధర్మం అనిపే అది కొంతకాలం చేశారు చాలు అండి చేజ ఈ పాటికి దాన్ని విడిచిపెట్టండి అయితే ధర్మం విడిచిపెట్టేసి ఇంకా అధర్మంలో బతకమంటారు అభివృద్ధి ఎలా కాదండి అధర్మంచేజ ధర్మం అధర్మంచ అధర్మం బతుకుని బతుకమని కాదు ద్వూ అధర్మాన్ని మాత్రమే విదిలిపెట్టి ధర్మంలో బతకాలి ఆ తర్వాత ధర్మ అధర్మంతో అధర్మం ఎలాగో విదిలిపెట్టాడు అధర్మంతో పాటుగా ధర్మాన్ని కూడా విదిలిపెట్టేయాలి వీడు కేవలం త్యజ ధర్మం అంటే అధర్మంలో బతకమంటున్నారని వీడు భ్రమపడిపోతాడేమోనని త్యజ ధర్మం అధర్మం అని చెప్పారు తర్వాత సత్యా ఉభే సత్యానృతే త్యజ ఎవంటే సత్యము అనృతము సత్యమును విడిచిపెట్టి ముందు సత్యాన్ని పట్టుకోవాలి అనృతాన్ని విడిచిపెట్టాలి సత్యాన్ని పట్టుకోవాలి సత్యము అంటే వేదాధ్యయనము సత్యమితి సత్యవచారాధీతర తప ఇది తపో నిత్య పౌరుశిష్టి స్వాధ్యాయప్రవచనే ఏతి నాకో మౌద్ల్యద్ధి తపస్తద్ధి తప సో వేదాధ్యయనం చేస్తే సత్యమేది సత్యం పలుకుతూ ఉండాలి కూడా లోక వ్యవహారాల్లో తలదూర్చిన సందర్భాల్లో సత్యాన్నే పలకాలి అనురూతాన్ని విడిచిపెట్టేయాలి సత్యాన్నే పలుకుతూ ఉండాలి అసత్యం పలుకుతో బతకపోవడం అసత్యం పలకడం అంటే ఎలా ఉంటుంది ఏదైనా చిన్న కోణ చిన్న పని ఉందనుకోండి ఆ వెయ్యి రూపాయలు పనికి అని వెయ్యి రూపాయలు తీసుకోవడం దాంట్లో ఐదు వందలు ఆ పని పూర్తి చేసేసి మిగతా ఐదు జేబులో వేసుకోవటం ఈ దళారి బాబు వ్యవహారం చూసారా తెల్లవారితే అంతా అసత్యమే ఏది సత్యం ఉండదు అలా ఉండకూడదు ఓ కొంతకాలం ఏదో నడిచినంత నడిచిందేమో నాకు తెలియదు కానీ అసలు అసత్యం ఎప్పుడూ పనికి రాదు అసత్యాన్ని డే వన్ నుంచి విడిచిపెట్టేయాలి సత్యపూర్వకమైన వ్యవహారంతో జీవించాలి అలా నీకు బతుకున్నంత సత్యం వ్యవహారమే చేసుకో కూర్చోవడం కాదు సత్యాన్ని కూడా విడిచిపెట్టేయాలి అంటే లోక వ్యవహారాన్ని విడిచిపెట్టేయాలి సత్యపూర్వకమైన లోక వ్యవహారాన్ని తర్వాత వేదాధ్యయనము సత్యం లోక వ్యవహారాల గురించి ప్రసంగం చేయడం అనుభూతం అలా చెప్తారు అనుభూతాన్ని విడుదలపెట్టి సత్యాన్ని పట్టుకో మంచిది ఆ తర్వాత ఆ సత్యాన్ని కూడా విడిచిపెట్టారు ఉభే సత్యానుభతే అంటే మౌనంగా ఉండమని సత్యానుభతాన్ని రెండు విడిచిపెట్టేస్తే ఇంకేం మిగిలిందండి వీడికి మౌనం మిగిలింది మౌనము అంటే వేదాంత శాస్త్రాధ్యయనాన్ని మినహాయించి మౌనంగా ఉండమని అంతేగాని శ్రవణం వలన అనేది ధ్యాసనాలు కూడా మానేసి చేసి మౌనంగా ఉండమని కాదు సో మానసికమైన మౌనానికి ప్రాధాన్యం వాంగ్మౌనం మంచిదే మానసికంగా కూడా మౌనంగా ఉండటం అది జ్ఞానానికి మార్గం మౌనంగా మౌనం ఆత్మ వినిగ్రహ అని గీతలో వస్తుంది గీత అయిన కూడా సో మౌనం ఆత్మ ఆత్మ అంటే మనస్సు మనస్సుపై చక్కని నియంత్రణ మౌనము మాట్లాడాలనే ఆ ఇన్సైడ్ ప్రెషర్ ఉంటుంది మనకి మీరు అనుభవం వచ్చింటుంది మీకు ఒక గివెన్ సిచ్యువేషన్ లో మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్కి దాటేసి సందర్భం వచ్చినప్పుడే మాట్లాడితే మిత అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మానసికమైన మౌనానికి దారి తీస్తుంది సో సత్యామృతంలోనూ రెండింటినీ విడిచిపెట్టుము అంతేగాని ఊరికే లోక వ్యవహారాల్లో తలదొచ్చి వీడి ఇది మంచి అది చెడు అని అలాగ వ్యాఖ్యానం చేస్తూ కూర్చోవటం అనవసరం ఇప్పుడు ఉమాభారతి వంటి సన్యాసి అనవసరం ఇవన్నీ అనవసరం ఈ పార్టీ గొప్పది పార్టీ చేద్దరు ఇవన్నీ అనవసరం ఉభయ సత్యాలు చేస్తే సన్యాసం అంటే మరి ఇంకా అలా పడితే సన్యాసం ఏంటి అలా లోక వ్యవహారాల్లో తల అవి కరెక్ట్ అయినప్పటికీ కూడా సన్యాసికి అనవసరం ఒక వ్యక్తి గురించి అంత మాట మనం అనవసరం అనకూడదు అనే సంఖ్య ఉభయ సత్యా చెప్పినంత సత్యమైనా కూడా అనవసరం ఉభయ సత్యాను రూపే ఈ ద్వైతంలో వచ్చిన సమస్య ఇదే ద్వైతవాదులు అలాగే చేస్తారు ఆ సన్యాసాన్ని కూడా కొంత గడ గడబిడి చేసి ఉభయ సత్యాను రూపే చచన్ ఇంకప్పుడు ఏం చేయమంటారు అక్కడతో త్యాగం చేయాల్సిందంతా అయిపోయిందా అయిపోయిందంటే మొత్తం అన్నీ త్యాగం చేసి అని వీడు అలా ఉంటాడు అది కూడా తప్పే మరి ఇంకేం చేయాలి ఉభయ సత్యానుభూతే తత్వ అంటే ధర్మాధర్మములను సత్యానుభూతములను రెండింటినీ విడిచిపెట్టిన తర్వాత ఇంకొకటి కూడా విడిచిపెట్టాలి ఏనా త్యజేసి తత్ త్యజ దేనితో త్యాగం చేసేవో దానిని విడిచిపెట్టు ఏంతో ఛాలెంజ్ చేస్తారో చేతితో ఛాలెంజ్ చేస్తారా కాళ్ళతో ఛాలెంజ్ చేస్తారా మనస్సుతో ఛాలెంజ్ చేస్తారా ఏ మనస్సుతో త్యాగం చేసేవో ఆ త్యాగం చేసిన మనస్సును కూడా విడిచిపెట్టు అంటే అర్థం ఏమిటంటే నేను త్యాగం చేశాను అనే మాట నూటంపట రాకూడదు మనస్సులో మెదలకూడదు మనస్సులో కూడా మెదలకూడదు నేను త్యాగం చేశాను అనే మాట మనస్సులో నేను త్యాగం చేశాను అని మెదిలిందంటే పొరపాటు అయిపోయిందంటే హీ డి నాట్ డూ త్యాగా మాటల్లో మేమింత త్యాగ పురుషులం ఇంత త్యాగం చేసాం సమాజానికి గుర్తింపే లేదు అని అన్నాడనుకోండి అంటే త్యాగం చేసేడే కానీ ఇంకా త్యాగం చేయాల్సింది ఒకటి మిగిలింది ఏమిటది ఏమ త్యజసి తత్ త్యజ దేనితో త్యాగం చేసాడో దానిని త్యాగం చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఎలాగంటే నేను ఒక అర్థం చదివాను ఇద్దరు జన్ సాధువులు నడిచి వెళ్తున్నారు జన్ అని అది ఒక ధర్మం వేదాంతానికి బాగా దగ్గరగా ఉంది బుద్ధిజం జన్ బుద్ధిజం ఇద్దరు సాధువులు నడిచి వెళ్తున్నారు వర్షం కురిసింది ఆ బస్తీలోంచి నడిచి వెళ్తున్నారు వాళ్ళ మొనాక్పతికి నడిచి వెళ్తున్నారు బస్తీకి అవతల ఉంటుంది పోటంత బురద బురద బురదగా ఉంది ఇలో ఒక అందమైన యువతి కొత్త పట్టు పదికిని ధరించి అలాగ ఫ్లోయింగ్ గాడ్స్ అంటారు చూడండి పరికినా ఎంత ఉంటుందంటే దాని ఆమె పాదాల దగ్గరికి ఖర్చు చేస్తే ఇంకో మనిషి కూడా తొడుక్కోదంత ఉంటుంది అంత అలా ఫ్లోయింగ్ జాల్పు కింద అలా ధరిస్తారు ఫ్యాషన్లో అలాగే ధరిస్తారు వెనకాల అలాగే పట్టు పరికి మీద ఒక దాన్ని ధరించి ఖరీదైన దాన్ని ఆమె వచ్చింది గుమ్మం నుంచి బయటకు వచ్చింది రోడ్డు దాటే అవతల వైపుకి వెళ్ళాలి ఆవిడ ఇదంతా బురద అలాగా ఆమె అయిపోయి అలా నిలబడిపోయింది ఎలా వెళ్తుంది ఈ పట్టుపరిగినీతో ఎలాగ అడుగు వేయడం ఈ బురదలో పడిపోతుంది అది అప్పుడు ఈ జన్ సాధువుల్లో ఒక ఆయన ఏం చేశారంటే తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని ఈ అవతల వైపు నుంచి అవతల వైపుకి దింపేసి ముందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఈ పని చేసిన గంటకి వాళ్ళ మొనాడికి చేరుకున్నారు గంట అయింది నడవడానికి బురదలో నడిచి మొనాస్థితికి చేరుకున్నారు మొనాస్ట్రీలో ప్రవేశించబోతుంటే ఈ రెండో సాధువు అడుగుతాడు ఏమయ్య నువ్వు సన్యాసివి కదా సన్యాసివై ఉండి ఒక యువతిని అలా చేతుల్లోకి ఎత్తుకోవచ్చా అని అడుగుతాడు రెండో వాడు అడిగితే ఈయనంటాడు నేను ఆ అమ్మాయిని ఎత్తుకుని అప్పుడే వదిలిపెట్టేశాను నిన్ను ఈ గంట సేవల నుంచి ఆ అమ్మాయినే మోసుకుని అని అడుగుతాడు అది అతను ఆ అమ్మాయిని ఎత్తుకుని ఉపకారం చేసేసి మానసికమైన ఏ వికారము లేదా అప్పుడే అప్పుడే విడిచిపోయాడు దాన్ని అది ఇంకా అసలు మనస్సులో లేనే లేదు ఇతగాడు ఎత్తుకో ఫిజికల్గా ఎత్తుకోలేదే కానీ మానసికంగా ఎత్తుకునే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవడు ఛాలెంజ్ చేయాల్సింది ఎవడంటారు ఈయన త్యాగం చేయాల్సిందే అతను అతను ఛాలెంజ్ చేయాల్సిన వాడు ఈ ప్రశ్న వేసిన వాడు త్యాగంజ్ చేయాలి అది ఏనా తేజేసి త్యజ అంటే అది అర్థం సో మానసికంగా త్యాగంజ్ చేయాలి ఆ త్యాగం చేయకపోతే పొరపాటు ఓ మహాత్ములు అన్నారు ఆయన ఉపన్యాసం చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే చాతుర్మాస్యమని ఉంటుంది రెండు నెలలు ఎక్కడికి వెళ్ళకుండా ఒక చోట ఉంటారు మంచిది దాన్ని ప్రారంభం చేసి రోజున ఆయన అంటున్నామాట నేను విన్నాను ఆయన ఏమంటున్నారంటే పది మాసాలు మేము సర్వము త్యాగము చేసి జనుల కోసమే మా జీవితాన్ని ధరపస్తూ ఉంటాము కానీ ఈ రెండు మాసాలు మాత్రం కేవలము మా కోసం మేము తపస్సు చేసుకుంటూ ఉంటాము అని చెప్పారా ఏ ఇప్పుడు ఇంతకీ త్యాగం చేసినట్ట చేయనట్టేలిపోయిందంటే చాలా సూక్ష్మంగా ఉంటుందండి మరి శాస్త్రం అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఏమేజేసి దాన్ని త్యాగం చేయమని చెప్పారు ఇలా చెప్తుంటే జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తున్నట్టతే జ్ఞాన కేవల జ్ఞానాన్ని చెప్తున్నట్టే సముచ్చయవాదము సుపరాము పనికి రాసు తర్వాత సంసారమేవం నిస్సారం మేవానుందా మేవం మన ఉందా మేవం ఉండాలి నేను చెప్తా ఆగం ఎందుకంటే ఒక్కసారి లే ఐ సుఖస్మృతిమహం సంసారం నిస్సారం దృష్ట్వా అని అంటే టీకాకారుడు కూడా ఏవం అనే పథాన్ని స్వీకరించారు కాబట్టి ఏవం అని పెట్టుకుంటే మంచిది దృష్ట్వా సారీదృక్ష ప్రం్రజంత్యకృతో ద్వహ పరం వైరాజ్యమాశ్రిత ఇది బృహస్పతి అని బృహస్పతి చెప్పాడు బృహస్పతికి ఆహరి చేశాడు ఇది కూడా మహాభారతంలోదే మహాభారతంలో ఏదో సంవాదంలో బృహస్పతి అన్నమాట సో ఏమిటంటే ఆ వాక్యం ఏంటంటే ఏం సంసారం నిస్సారం దృష్ట్వా సంసారము సారము లేనిది దాని peru సంసారం సమ్యక్ సారహితే సంసార అలా చెప్పచ్చు బట్ నిస్సారం సారములేనిది నిస్సారం దీన్ని కబీర్ కూడా చెప్పాడు ఎప్పుడు ఎక్కడో చెప్పాడు చాలా బాగా చెప్పాడు నాకు ఆ హిందీ మాత్రం గుర్తులేవు కానీ పోయింది గుర్తులేదు సో సారములే సం సంసారము నిస్సారము అని గుర్తి గు గుర్తించాడు వీడు బ్రహ్మజ్యాలు ఉన్నాడండి వేదాధ్యయనం పూర్తి చేశాడు ఇప్పుడు వాడి ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే వివాహం చేసుకోవాలి వివాహం దేనికోసం చేసుకోవాలి రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఒక అందమైన అమ్మాయితో కలిసి కొంత షికారు అది అది ఒక భోగప్రధానమైన ప్రయోజనం రెండవ ప్రయోజనం ఏమిటి సంతానము అది చాలా మెయిన్ టాపిక్ అది అది మనుషుల్ని మూవ్ చేస్తుంది మీకు తెలుసు ఆ సంగతి సంతానం కోసం తలగిందులుగా తపస్సు చేస్తారు జనాలు సంతానం కలిగేస్తే దాని మీద ఇష్యూ పెద్ద ఇష్యూ లేదు కానీ ఇష్యూస్ వచ్చేస్తే ఇష్యూ లేదు కానీ ఇష్యూ ఏ కారణం చేతనైనా విత్ హోల్డ్ అయిపోతాయి మటుకు ఇట్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ సో వైదిక సంస్ వైదిక సంస్కారం అలా ఉంటుంది సంతానం లేకపోతే అసలు వాడు ఇంకా దేనికి అయోగ్యుడు అన్న లెవెల్లో లుక్ డౌన్ కింద ఉంటుంది దాంతో పాత్రను చాలా బాధపడిపోతూ ఉంటాం సో ఎంతో వివేకం వస్తే కానీ ఆ ఫ్రీడమ్ రాదనమాట కాబట్టి సో హీ వాంట్స్ సెల్ట్రమ్ ఒక ఇప్పుడు చుట్టూ చూస్తూ ఉంటాడు బ్రహ్మచారి ఉంటాడండి వేద వంట చదువుకున్నాడు పాతికేళ్ళ వయసులో ఉన్నాడు అతని మనస్సు ఎలా ఉంటుంది ఒక అన్నమైన అమ్మాయితో కలిసి తోట వెళ్ళాలని ఉంటుంది కదా సో భోగ దృష్టి ఉంటుంది తర్వాత వైదికులైన కారణంగా సో ఈ దీన్ని ఈ వంశ పరంపర నిలబెట్టాలి అని ఉంటుంది సెకండ్ దృష్టి తర్వాత కర్మానుష్ఠానం చేసి స్వర్గానికి వెళ్ళాలి అని ఉంటుంది ఇన్ని ఉంటాయి కావడం ఈ మూడు ఉంటాయి ప్రధానంగా మనుష్యలోక పితృలోక దేవలోక గృహదారం విస్తారంగా వస్తాయి ఇవన్నీ సో ఎనీవే ఇప్పుడు ఓ బ్రహ్మచారి ఉన్నాడు వీడికి అంతటి వివేక వివేకానంద స్వామి లాంటి బ్రహ్మచారి శంకరాచార్య ఎలాంటి బ్రహ్మచారి వాడున్నాడు వాడు ఆలోచించాడు ఏమన్నా ఆలోచించాడు ఒక యంగ్ లేడీతో కలిసి చోటు మనం పిక్నిక్కి దానికి వెళ్ళడం గురించి ఆలోచించాడు ఆలోచించి ఐ థింక్ ఇట్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ మీ దాంట్లో వాడికేం గుణం కనపడలేదు గుణం కనపడకపోగా పైగా నిస్సారం దాంట్లో దోషమే కనపడింది ఏదో ఇంకా వివాహం చెప్పేసి బంధంలో చిక్కుకున్నా ఉంటే మనం దాని నుంచి బయటపడలేకపోతాము అని చెప్పేసి దాంట్లో నిస్తార దాంట్లో వాళ్ళకి సహాయ కలవలేదు అలా ఉంటా నేను చూస్తూ ఉంటా వెస్ట్లో దే దే రిఫ్యూజ్ టు మ్యారీ మ్యారీ చేసుకోరు ఎందుకంటే మ్యారేజ్ అని కాగితం అక్కడ మ్యారేజ్ అంటే అంత కాంట్రాక్ట్ బేసిస్ లాగా ఉంటుంది మ్యారేజ్ని డాటెడ్ లైన్ మీద సంతకం పెట్టేడే ఇరుక్కుపోయాడు అనమాట చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది వార్తిగేజీ సంతకం పెట్టినట్టు అయిపోతుంది అంటే వార్తిగేజ్ సంతకం పెట్టినట్లయితే రాబోయే ఇరవై సంవత్సరాలు వీడి జీవితంలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అక్కడ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టేడంటే వీడు బతుకున్నంతకాలం సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ సో నెల ఏది పది వేల డాలర్లు సంపాదిస్తాడు ఏం లాను ఐదు వేల డాలర్లు ఆవిడ కొట్టుకుపోతుంది అంటే డైవర్స్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఫైవ్ థౌసండ్ ఆవిడ కొట్టుకుపోతుంది ఫైవ్ థౌసండ్ పట్టుకుపోయి ఇంకా ఫైవ్ థౌసండ్లో ప్రభుత్వం వాళ్ళు అంకులు శామ్ అంటారు ప్రభుత్వం వాళ్ళు ఏమో వాళ్ళు టూ థౌసండ్ వాళ్ళు కొట్టుకుపోతారు వాళ్ళు పది పది వేల మీద ట్యాక్స్ వేస్తారు ఐదు వేల మీద టూ థౌసండ్ వాళ్ళు పట్టుకుపోతారు ఇంకా మూడు వేలు ఉంటుంది ఈ మూడు వేలల్లో వీడు ఏమిటి నేను ఏమైనా అధ్యయనంగా చేయడం చాలా కష్టాల్లో ఇదంతా చూస్తాడు వాడు చూసి పిక్నిక్ అంటాడు విహారం అంటాడు ఇదంటాడు ఇదంటాడు మ్యారేజ్ అని మాత్రం ఉండదు అదొకటి దూరం పెడతాడు సో ఆమె కూడా అలాగే ఉంటుంది సో ఈ విధంగా మ్యారేజ్లో గుణం చూసేవాడు ఒకటైతే దోషం చూసేవాడు ఇంకొకటి ఉంటాడు నెస్ సార్ వీడు మరి విరాగి పరం వైరాగ్యమాశ్రితా ఉంది కదా వీడికి సుతరాము ఆ మ్యారేజ్ ఆఫర్ చేసేటువంటి అందమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దేని ఎందు వీడికి రుచి లేదు నిస్సారం ఇంకా స్వర్గం మిగిలింది యజ్ఞం చేసి వాజపేయి యాగం చేసి స్వర్గానికి వెళ్ళడం అగ్నిశ్లోకం చేసి స్వర్గానికి వెళ్ళడం ఓకే స్వర్గానికి వెళ్ళాం అక్కడ ఏం చేస్తాం అక్కడ ఇదే మహాభాగ్యం కదా మళ్ళీ ఉంది కొంచెం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినట్టు స్వర్గానికి వెళ్ళడం కాబట్టి యూ గెయిన్ సంథింగ్ అండ్ యూ లూజ్ సంథింగ్ అల్స్ అది కూడా అప్సల్యూట్ గెయిన్ ఏం కాదు మళ్ళీ పుణ్యం అయిపోయిన వెంటనే వాపసు వచ్చేస్తామని ఫైన్ ప్రింట్ కనపడుతూనే ఉంది ఇంతకీ పోని వాపసు వస్తాము రాము అది ఎలా అది ఎలాగో ఉంది ఆ దోషం ఎలాగో ఉంది స్వర్గంలో ఏమిటి చేస్తాము స్వర్గానికి వెళ్ళారండి ఏం చేస్తారు స్వర్గంలో ఏం చేస్తారు వైకుంఠ ఉందో చోట ఒక చెప్పారు ద్వైకాచార్యుడికి చెప్తుంటే విన్నా ఆయన మహానందంగా చెప్పేస్తున్నారు ఆ ఎలా చెప్తున్నారంటే వైకుంఠానికి వెళ్తారు వైకు నేను నిజంగా చెప్తున్నా ఆయన కోటింగ్ వెళ్తే ప్లీజ్ బిలీవ్ మీ వైకుంఠానికి వెళ్తారు వైకుంఠానికి ఈయన భార్యతో సహా వెళ్తారు అక్కడ అంటే అక్కడికి కూడా మహాధీనత తప్పలేదు సో తిరుపతి యాత్రకి భార్యతో సహా వెళ్తే ఆవిడైతే రెండు మితుకులు ఒక కేసు పెడుతుంది సమయానికి భోజనం చేయొచ్చు దర్శనం చేయొచ్చు అన్ని సేవాది ఉంటుంది బాగుంటుంది అన్నట్టుగా వైకుంఠానికి భార్యతో సహా వెళ్తాడు ఓకే భార్యతో సహానే వెళ్ళాడండి వెళ్ళే ఏం చేస్తాడు వైకుంఠంలో బీచ్ ఉంటుందంటాడు చూడండి లక్ష్యం ఎందుకంటే క్షీర సముద్రం ఉంటుందిగా క్షీర సముద్రపు బీచ్ ఈ బీచ్ అని ఎప్పుడైతే అన్నాడే నాడు అప్పుడు వెంటనే నాకు అమలపించిందంటే అమెరికానే గుర్తొచ్చింది ఈ వెస్టర్న్ పీపుల్కి వాళ్ళకి బీచ్ అంటే రేగట్ ఎక్సైటెడ్ ఇమీడియట్లీ బీచ్ ఈజ్ సంథింగ్ సపోజ్ టు బి హివెన్ అనమాట వాళ్ళకి యూటోలోకి ఇచ్చి బీచ్కి వెళ్ళి ఏం చేస్తారంటే చేసేది ఏముండదు ఏవి చేయకపోవడమే దాని సౌభం ఏమో మొత్తానికి ఇది బీచ్ అంటే వాళ్ళు చెవి పోసేసుకుంటారు బీచే నాకు చెవి కోసుకుంటారు సో నేను ఈ వర్ణం చూసి నాకు వాళ్ళే గుర్తుకొచ్చారు మళ్ళీ ఇదే మోడల్లో నడుస్తుంది ఇదే అది అది కూడా ఎటువంటి బీచ్ క్షీర సముద్రం యొక్క బీచ్ అంటే అలలు పాల అలలు వస్తూ ఉంటాయి ఆ బీచ్ మీదలో కుట్టుంటారు ఈ భార్యాభర్త ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా జల ముందు ఉంటారని ఇది వర్ణన అంటే ఇప్పుడు మన ఫ్లారిడా బీచ్ వర్ణించినట్టే అయింది వీళ్ళు కూడా బీచ్ ఏమంటారంటే వైట్ శాండ్ బీచ్ అని వర్ణిస్తారు వీళ్ళు కూడా అది కూడా బ్రౌన్ కలర్లో ఉంటే సోఫ లేదు వైట్గా ఉంటేనే సోఫ సో అదే అయింది పాల సముద్రపు బీచ్ అంటే మళ్ళీ అక్కడికే వచ్చింది కథ అక్కడ ఉంటారు ఓకే అక్కడ ఉండేం చేస్తారు అంతా సుఖమే కానీ దుఃఖం ఉండదు వాళ్ళు విష్ణువు ఏ లోకంలో ఉన్నారో అదే లోకంలో ఉన్నారు ఇలా మొదలుపెట్టాడే అదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఓన్లే వైపు వెళ్ళకపోయినా నష్టం లేదనిపించి ఒకటి ఎలా అది విన్న వాళ్ళందరూ సభలో చెప్పారు ఆయన నేను కూడా ఉన్నాను సభలో వాళ్ళందరూ అలాగ అప్ప అని మహానందపడ్డారు బట్టి వాళ్ళ పోయి ఎవరైనా నా లాగా ఆలోచించిన వాళ్ళు ఉన్నాడో లేదో నేను స్టేజ్ మీద కూర్చున్నా నాకు అనిపించింది ఇదే వైకుంఠం అయితే పెద్ద అంత అమెరికా వెళ్ళిందానికంటే పెద్ద తేడా ఏం లేదులే పర్వాలేదులే అని మనం వైకుంఠం ఓ రకంగా వెళ్ళిన బట్టే నన్ను తెలిసి కాబట్టి దాంట్లో సారం అనిపించలేదు నిస్సారం పరాధీనత అయిపోయింది కదండి మనకి ఆనందాన్ని ఇచ్చిది ఏదో బాహ్యమునందు ఉంది దాన్ని పట్టుకుంటేనే మనకు ఆనందం ఇప్పుడే మీరు చదువుతున్నారు శ్లోకం నా కశ్చిత అర్థం వ్యపాశ్రతయ బాహ్యం మీద ఆధారపడి ఉంటాయి అది పరాధీనతే కానీ దాంట్లో స్వాధీనత ఎక్కడున్నది అనే పరం వైరాగ్యం ఆశ్రిత అంతటి లోతైన వైరాగ్యం వీడికి వివాహానికి ముందు కలిగింది ఇప్పుడు వాటిని పెళ్లి చేసుకోవాలని భగవంతం చేసి జ్ఞానకర్మ సముచ్చయం అంటే పెళ్లి చేసు కర్మ అంటే పెళ్లి చేసుకోవాలి జ్ఞానకర్మ సముచ్చయమని పేరు పెట్టి వాడిని పెళ్లి చేసుకోవని శాస్త్రం కనుక వాడి నెత్తి మీద బలవంతంగా రుద్దితే అది శాస్త్రం వాడికి ఉపకారం చేసినట్ట అపకారం చేసినట్టండి శాస్త్రాన్ని చూసేప్పుడు మీరు రెండు రకాలుగా చూడాలి శాస్త్రము అంటే అది కఠోరమైన దండనని విధించేటువంటి ఒక అన్ఫర్గివింగ్ సెట్ ఆఫ్ లాస్ అన్నట్టుగా చూడకూడదు శాస్త్రం అలా ఉండదు మనం అలా ఆలోచిస్తే చాలా తప్పు మన వాళ్ళు కొంత అలా ఆలోచన చేసి తప్పు చేశారని అనిపిస్తుంది నాకు శాస్త్రం అంటే లాస్ట్ ఉంటాయి కొంత కొంచెమైనా బెసిగితే కాబట్టి దాన్ని నీకు తల దిగిపోతుంది అన్నట్టుగా అది కాదు శాస్త్రం అంటే శాస్త్రం అంటే కృపతో ఉంటుంది దయా మీరు తప్పు చేసి తప్పు నుంచి బయటపడండి భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు అంటూ అలాగా దయాగుణ ప్రధానంగా శాస్త్రాన్ని మీరు ముందుకు తోస్తే జనాలు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు కానీ యుగం తలత తెగి పడిపోతుంది అన్నట్టుగా మొదలు పెడితే భయపడిపోతారు దానివల్ల ఆ అంతరంగ వికాసం కలగదు కాబట్టి బ్రహ్మచారి నేను వివాహం చేసుకోను అంటే నువ్వు పతితుడు అయిపోతావు మన వాళ్ళు నీకు పెద్ద వయసు వచ్చిన తర్వాత సేవ ఎవరు చేస్తాడు అంటారు ఏమో చేస్తాడో వివాహం అయిన వాళ్ళందరికీ ఎవరు చేస్తారో నిర్ధారణ అయిపోతున్నా ఎల్ఐసీ పాలసీలు అంటుందా ఏమన్నా ఇప్పుడు యుగనాక్ చేస్తారో ఎవరు చెప్పగలరు హౌ కెన్ యూ డిసైడ్ వన్ వే అది లేదా వివాహం చేసేసుకుంటే సెటిల్ అయిపోతుంది ఆ ఇష్యూ అలా చెప్పలేనోసేయాల రోజేయూ లేదు అదో తర్వాత పుణ్యం చేసుకుని స్వర్గం నీకు నేను చచ్చిపోతే తీర్థం ఇచ్చి కూడా ఎవడో తల కొడుగు పెట్టి కూడా ఎవడో ఎందుకు తల ఎందుకు పెట్టాలి ఎవరో అవులు పెడతాడు నీకేమో పితృలోకానికి వెళ్ళాలి పితృలోకానికి ఎందుకు వెళ్ళాలి వైఫ్డైకో ఐ డోట్ నీట్ టు గో అవసరం నాకు లేదు ఆత్మలోకాన్ని కోరించి అని అంతటి వైరాగ్యం ఉన్నవాడు పరం వైరాగ్యం ఆశ్చర్య ఆహ వాడిని వివాహం చేసుకో కర్మలు చేయి అని పుష్ చేయటంలో లాజిక్ ఏమీ లేదు అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే అకృతోద్వాహాహ అంతటి వైరాగ్యం ఉన్నవాడు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే వీడు పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయికేమో వైరాగ్యం ఉండదు అనుకోండి సపోజ్ వీడేమో వైరాగ్యం అది పుస్తకం అమాయతో కొంత సుఖంగా ఏదో సినిమాలని టెక్నిక్లన్నీ ఉంటుంది వీడేమో లేదా అధ్యయనమునో ఏదో ఉంటాడు లేదా ఉపనిషత్తులు ఉన్నా అది వర్క్ అవుట్ కాదు అంతకంటే వీడు వివాహం చేసుకోకపోవడమే మంచిది అపుతో ద్వాహాహ బ్రహ్మ్రజంతి అని వాక్యం ఉన్నది ఈ వాక్యానికి అక్కడ శంకర్లు కోట్ చేతులలో తాత్పర్యం ఏంటంటే జ్ఞాన కర్మ సముచ్చయము తప్పని సరి అని చెప్పడానికి వీలు లేదు అని చెప్తున్నారు ఇంత కర్మ సముచ్చయం ఎక్కడుంది కర్మ పరిత్యాగమే ఉన్నది మోక్షాన్ని చెప్తున్నారు సో సార దిదృక్షయ సారాన్ని సాక్షాత్కరించుకోవడం కొరకు సారము అంటే అర్థం ఏంటో తెలుసునండి ఆత్మానర్థం సారస్య ఆత్మన దిదృక్షయ ఎందుకంటే సర్వ అనుభవముల యొక్క సారము ఆత్మయ మీరు చూడండి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మంచి సినిమా చూశారు చూస్తే ఎంజాయ్మెంట్ కలిగింది ఆ సుఖానుభవం అనుభూతి కలిగింది కదా ఆ అనుభవాన్ని మీరు విశ్లేషిస్తే ఆ అనుభవము యొక్క సారణం ఏమిటండి నేను అంతే కదండి నేను ఉండబట్టి నేను ఆ నేనన్నది ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వ చైతన్యం చైతన్యం నేనైంది మనస్సులో ప్రతిఫలించి నేను మనస్సు అయింది మనస్సుకు జ్ఞానేంద్రియమైంది జ్ఞానేంద్రియము జ్ఞానరూపాన్ని పొందింది సినిమా ఉంటే దాదదు సినిమా జ్ఞానం కలగాలి రూప జ్ఞానం కలగాలి జ్ఞానేంద్రియమే జ్ఞాన రూపాన్ని పొందింది అప్పుడు అది అనుభవం అయింది ఆ అనుభవంలో సుఖానుభూతి కలిగింది సుఖాను సుఖ భావన కలిగింది ఈ సుఖానుభూతికి ఈ జ్ఞానేంద్రియములు మనస్సు వీటి యొక్క ఫంక్షన్కి నేను అనే అనుభవమునకు మూలంలో ఏముందండి సారం అర్థమే కదండి దాన్ని తెలుసుకోవడం మానేసి బాహ్యమునందు ఏదో ఉందని భ్రమపడేవాడే ఎలాగో భ్రమపడతాడు అటువంటి సర్వ అనుభవాలకి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడనుకోండి ఆత్మ చైతన్య అధిష్టానం నుండే వీటికి సుఖానుభవం కలుగుతుంది అక్కడైనా కాబట్టి సర్వ అనుభవములకి సాధము ఆత్మయే అనుభవం వచ్చిపోతుంది ఆత్మ ఫోదు అలాగే ఉంటుంది దాని ఇంకో అనుభవం ప్రకటమవుతుంది ఇంకో అనుభవం ప్రకటన కాని స్థితిలో కూడా అలాగే నిరానుభవంగా మిగిలే ఉంటుంది బంగారం ఆత్మ అంటే నెక్లెస్ జరిపించేసి గాజు చేయించారు గాజు జరిపించి వడ్డా చేయించాలి ఏది చేయించినా చెరిగిపోనిది బంగారం ఉండేది అది సారం అది ఆత్మ అంటే బంగారం ఉంటాయి సో అది సారము ఆ సారాన్ని తెలుసుకోవాలి పితృలోకాన్ని స్వర్గలోకాన్ని ఏమిటి తెలుసుకునేది సారభూతమైన ఆత్మను తెలుసుకోవాలి తెలుసుకోవడము అంటే సాక్షాత్కరించుకునుట అంటే ఆత్మరూపుడై ఉండుట అది వీళ్ళ యొక్క ఆకాంక్ష సారధి దృక్ష ఎంతో పెద్ద పర్వతవంతటి మహాత్ములు అంటే ఆ స్థాయి బాగా బలంగా ఉన్నారని కాదు పెద్ద పెద్ద మహాత్ములు ఇటువంటి లక్షణాన్ని ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాన్ని వాళ్ళు జీవితంలో చాలా చిన్న వయస్సులో అనుభవానికి తెచ్చుకున్నారు సరిగ్గా ఈ శ్లోకమే దృష్టాంతం శంకర్లు వివేకానంద స్వామి ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస వివాహం అయిన తర్వాత ఆయనకి ఇది సాక్షాత్కారమైంది ఈ శ్లోకంలో చెప్పిన అనుభవం ఆయనకు వివాహం అయిన తర్వాత అయింది దాంతో ఆయన ఆయన అలాగ జ్ఞానిగా ఉండిపోయాడు ఆవిడ కూడా సో స్వామి రామతీర్థ ఆయన కూడా వివాహం అయిన తర్వాత సన్యాసించిన మహాత్మ గారి వివాహం చేసుకుని సంతానం కలిగిన తర్వాత ఆయన సన్యాసం చేసుకున్నాం బతికింది ముప్పై తొమ్మిదేళ్ళు ముప్పై తొమ్మిదేళ్లలో బ్రహ్మచర్యం వివాహం సంతానం సన్యాసం జ్ఞానం మోక్షం అన్నీ వెళ్ళిపోయాయి ఎంత మహాత్ములండి అలాగే ఆధునిక కాలంలో చెప్పాలంటే స్వామి అఖండానందజీ మహారాజు మళ్ళీ అలాంటివారు బ్రహ్మానుభూతి పుస్తకానికి మూలకర్త ఆయన ఆయన కూడా అటువంటివారు కాబట్టి అంతటి వైరాగ్య నిష్ట కలిగిన మహాత్ములు వారు బ్రహ్మచర్య స్థితిలో ఉంటే వాళ్ళకి జ్ఞానకర్మ సముచ్చయాన్ని మోక్ష అని చెప్పి కర్మ కూడా దానికి ముడిపెడితే వాడు వివాహం చేసుకోమని తేల్చినట్లయితే అంత తప్పు అదే కానీ కూడా ఇది సరికాదు కాబట్టి ఈ విధంగా బ్రమజంతి అకృతౌద్వ ఆయన ఏదో సలహా మీరు అనుకోవద్దు సలహా కాదు పాయింట్ ఏంటంటే జ్ఞానకర్మ సముచ్చయము తప్పు జ్ఞానము స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది కర్మణ్యతే జంతు విద్య విముచ్యస్మాత్ కర్మ కిత పారదర్శినం శ్లోకాన్నిస్సన శాంతిపర్వంలో ఉంది మహాభారతం శాంతి పర్వంలో శుక మహర్షి చెప్పాడు చూడండి ఆ శ్లోకాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ కర్మ వాళ్ళు ఏం చేస్తారు ఆ శ్లోకాన్ని కర్మణా బధ్యతే జంతు జాయతే ఇటు జంతు ముందు జంతువు అవ్వాలి జంతువు వాడతారు జంతువు అంటే పశువులు పక్షులని కాదు మనిషి అర్థం అదేంటి మనిషిని పట్టుకుని జంతువు అంటున్నారు జాయతే ఇది జంతువు అదే మాకు పుట్టుక లేదంటే అయితే కాదు బస్ దర్స ఇది వ్యాసింపు వేస్తా జాయితే ఇటు జంతువు సో వీడు జన్మని పొందాడు నేను పుట్టాను అంటాడు పుట్టాడు కాబట్టే కదా వీడికి డేట్ ఆఫ్ బర్త్ ఉందే కదా ఇంకొక డేట్ ఆఫ్ ఉన్న వ్యక్తి వీడికి జీవిత సహభాగిమే అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఒక మహర్షి ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడికి జీవిత సహరాజ్ని అలాంటి వాళ్ళే ఉండరు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ముందు వీడికి ఓ సర్టిఫికెట్ కూడా ఉన్నారు పైగా సో వీడు కర్మానుష్ఠానం చేస్తాడు కర్మణ బధ్యతే జంతు కర్మ బంధిస్తుంది అదే కర్మ పుణ్యఫలాన్ని ఇస్తుంది కదా అంటే పుణ్యఫలం కూడా బంధిస్తుంది బంగారు సంఖ్యల పుణ్యఫలం చరణ్యూషణం ఫలం పాపఫలము ఇంకొక సంఖ్యల మొత్తానికి సంఖ్యలే ఏదైనా సరే కర్మణాబ్యతే జంతువు విద్యయాచ విముచ్యతే జ్ఞానాన్ని విద్యంటే జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించాడనుకోండి అంటే నేను పుట్టలేదు నాకు పుట్టుక లేదు అని వీడు తెలుసుకుంటాడు ఇప్పుడు జంతువు కాకుండా అయిపోతాడు మోక్షాన్ని పొందుతాడు విద్యయాచ విముచ్యతే ఇది లా కర్మణాబద్ధ్యతే జంతువు విద్యయాచ విముచ్యతే దిస్ ఇస్ ది లా తస్మాత్ కర్మ నకి పారదర్శిన తస్మాత్ అందువలన పారదర్శిన పార అంటే తత్వము సంసారానికి పారము తత్వము సత్యము ఆత్మ ఆత్మతత్వము లేక సత్య వస్తువు దానిని తెలుసుకున్నాం చూడమంటే తెలుసుకోవటం పారదర్శిన వాళ్ళు అటువంటి మహాత్ములు ఆత్మజ్ఞాననిష్ట కలిగిన మహాత్ములు కర్మ నకొరు యతయనశీలా ఒకవేళ ఆత్మజ్ఞానము దృఢంగా లేకపోతే దానిని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉంటారు అటువంటి సాధనలో జ్ఞాననిష్టని సాధన చేస్తూ ఉంటారు అటువంటి ఎతులు కర్మ నకొరు వంటి కర్మం చేయరు కర్మ చేస్తూ కూర్చుంటారండి చిన్నట్లు శవణమన నిర్ధ్యాసనములు మౌనము అంటే అంతేగాని ఇంకా కనీస విగ్నహోత్రం కర్మలు చేస్తూ కూర్చుంటే గృహస్థులు చేయాల్సిన కర్మలు గృహస్థులు చేయనే చేయట్లేదు గృహస్థులు భోగపరాయణులుగా జీవిస్తున్నారు సన్యాసులు కర్మలు చేస్తున్నారంటే ఈ యాగం చేశారు ఆ యాగం చేశారంటే సన్యాసులు చేస్తున్నారు యాగాలు అది సన్యాసులు చేయాలి యాగాన్ని చేసుకున్నప్పుడు ఊరంతా ప్రకటించాల్సిన అవసరమూ లేదు బ్యానర్లు కట్టాల్సిన అవసరం అంతగంట లేదు సన్యాసులు చేయాల్సిన సందర్భమూ లేదు గృహస్థు చేసుకుంటాడు రుత్తులను పోవేసుకుని గృహస్థ చేసుకుంటాడు అలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడేమో గృహస్థులేమో భోగపరాయణలు ధన ధనపరాయణులు అయిపోయినారు చందాయిస్తారు కావాలంటే ఎవరైనా యాగం చేసుకుంటారు చంద్రంలోకి కూడా మీరు యాగం చేయండి చంద్ర నేను సచనార్థం చేస్తాను మీరు అందరూ అదే పద్ధతి మీరు సచనార్థం చేసుకుని నా కూడా తిరిగి భోజనం పెడితే నేను భోజనం చేస్తారు యక్షణ చేస్తా ఆశీర్వచనం పద్ధతి కానీ నేను సామూహిక సత్యనార్థం పేరెట్టి నేను చేస్తాను మీరు సంబాదిస్తారు వాట్ ఈస్ లిస్ అది శాస్త్రం కాదు కాబట్టి తస్మాత్ కర్మ నే ఎ పారదర్శిన ఇది సుఖానుశాసనం అని సుఖమహర్షి ఆ జ్ఞానమార్గాన్ని గురించి అనుశాసనం అనుశాసనం అంటే ఉపదేశం చేస్తూ అనుశాసనం అంటే ఉపదేశం ఏ తదనుశాసనం సో ఉపదేశం చేస్తూ అలా చెప్తాయి అలా చెప్తే నువ్వేమో జ్ఞానకర్మ సముచ్చయం ఉండి తీరాలి జ్ఞానం కర్మలేండే ఉండదు అని వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఇవకర్మాని మనసా కన్యస్యాస్ఖం వశీ నవద్వారే నవద్వారే పురే దేహీ నైవ కున్న కారయన్ అది శ్లోకం మొత్తం శ్లోకం అంతా చెప్పాను మీకు ఇది వెళ్ళింది శ్లోకం వెళ్ళిపోయింది శ్లోకం దీని మీద దాన్ని చర్చ కూడా చేశాం మనం రెండో అధ్యాయంలో సో ఆ శ్లో ఎందుకంటే ఈ హాపి అంటే గీతలో కూడా సర్వకర్మాని మనసా సన్యస్స సర్వకర్మ సన్యాస మనసానే అంటే కర్మ చేస్తున్నాడంటే మనస్సుతో కర్మ చేస్తాడండి ఎన్ మనసా తత్ కర్మనా కరోతి ఎన్ మనసా మనుతే తద్వాచా ఇప్పుడు మీరు మనస్సంకల్పంలో కర్మ ఉండదండి అఖరికి మీరు నిద్రపోతున్నప్పుడు దోమ పుట్టిందనుకోండి చెయ్యి వెళ్ళి ఆ దొమ్మ మీద ఎలా ఉంటుంది దొమ్మ ఎగిరిపోతుంది లేకపోతే ఎలా పోకపోవడం అనేది జరుగుతుంది ఆ కర్మ ఉంది కదా ఆ కర్మ వెనుక ఇన్వాలంటరీ మైండ్ ఉంది అక్కడ మైండ్ ఉండాలి మైండ్ లేకపోతే కర్మ ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుకున్నానంటే మైండ్ ఉంది మాట్లాడుతున్నా వైట్ లెఫ్ట్ గా మాట్లాడుతులేదా మీరే మనవి చేయండి కాబట్టి మీరు మా అడుగు వేస్తారు అడుగు వేశారంటే మనస్సు మనస్సు లేదా అడుగు వేయలేరు కాబట్టి కర్మని చేసేది మనస్సుతో మనస్సు కర్మను అనుష్ఠిస్తుంది ఇంద్రియాలు ఉపకరణాలు ఇంద్రియం ఉపకరణమే కారు నడుపుతున్నారంటే కారు నడిచేస్తోందా మీరు కారు నడుపుతున్నారా మీరే కారు నడుపుతారు కారు నడిచేయగల అదేవిధంగా కాళ్ళు నడిచేయవు మనస్సు కాళ్ళని నడుపుతుంది కాబట్టి కర్మని మనస్సుతో అనుష్ఠిస్తారు ప్రారంభం అలా ఉంటుంది పై వాళ్ళకి మనస్సుతో అనుష్ఠించినట్టుగా కనపడదు స్థూలంగా చేతులతో చేస్తున్నట్టుగా కనపడుతుంది మనస్సుతో చేస్తారు కర్మ చేసేవాడు కూడా ఆసత్యాన్నే గమనించాలి సో మనస్సుతో చేసేటువంటిది కనుక కర్మ త్యాగం కూడా మనస్సుతో చేయాలి చెత్త త్యాగేవ సంసార త్యాగ అదొకలా కాబట్టి మనసా సర్వకర్మాని సన్యస్య కర్మ సన్యాసం చేసి పద్ధతి ఒకటి ఉంది కర్మలో రెండు అంశాలు ఉంటాయి ఇదంతా నేను చెప్పాను అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా సో రెండు అంశాలు ఉంటాయి ఆ రెండు అంశాల్ని విడిచిపెట్టేస్తే కర్మను విడిచిపెట్టేస్తాయి సో అది దాని పద్ధతి ఇప్పుడు రెండు భాగాలు ఉన్నదాన్ని విడిచిపెట్టాలంటే రెండింటిది విడిచిపెట్టేస్తే రెండు భాగాల్ని విడిచిపెట్టినట్టు అవుతుంది నాకు దృష్టాంతం గుర్తు సో దాన్ని విడిచిపెట్టు దాంట్లో రెండు ఉన్నప్పుడు మొదటిది విడిచిపెట్టేస్తే రెండోది విడిచిపెట్టే ఆ వరసలో విడిచిపెట్టేయారు రెండు ఒకేసారి ఒకేసారి ఉండదు ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నట్టు కనపడ్డా దల్వేజ్ ఏ స్మాల్ గ్యాప్ ఇన్ విట్ సో కర్మ విషయంలో గ్యాప్ ప్రకారం చెట్ట ఎలా చెప్తారు కర్మలో రెండు అంశాలు ఉంటాయి కర్తృత్వము భోక్తృత్వము రెండు అంశాలు కర్మ లక్షణం అది ఆ రెండింటికీ విడిచిపెట్టేస్తే మీరు కర్మను విడిచిపెట్టేసినట్టయి ఫిజికల్ గా కర్మ జరుగుతున్నా మానసికంగా కర్మను విడిచిపెట్టేసినట్టయి ఆహ్లు విడిచిపెట్టాల్సిన పద్ధతి ఓకే ఎలా ఎలా మొదలు పెట్టుకుంటారు ముందు కర్తృత్వంతో మొదలు పెట్టకూడదు ముందు భోక్తృత్వంతో మొదలు పెట్టాలి సో భోక్తృత్వ రహితంగా కర్మని చేయాలి దాని కర్మయోగం ఎప్పుడైతే భోక్తృత్వం లేకుండా కర్మను చేశారో కర్తృత్వం కూడా పోతుంది అవసరం అయిపోయిందంటే బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగం చత్వా కరోతిగా నిప్యతే నసపాపైన పద్మపత్రం ఇవాంభస సో సంగం చెక్వ ఫలాసంగములు విడిచిపెట్టేస్తాడు ఇంకా కర్తృత్వం ఉంటుంది బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని కర్మానుష్ఠానం జరిగింది కర్తృత్వం మనం కర్త కాదు నేను గుండె కొట్టుకోవటానికి నువ్వు కర్త రక్త ప్రసారానికి నువ్వు కర్త చిన్న అన్నం అరగటానికి నువ్వు కర్త వేడు ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పరచటానికి నువ్వు కర్త అయితే అప్పుడు మిగతా కర్మలకు కూడా నువ్వు కర్త అవుతాయి అంతే కదా వీటికి కర్త కాదు కాబట్టి దేనికి నువ్వు కర్త కాదు మరి కర్త అన్నట్టు అనిపిస్తూనే అదే దాంట్లో ఉన్న రహస్యం బుద్ధిలో అజ్ఞానం చేత అలా తోస్తుందంటే కాబట్టి బుద్ధిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేస్తే కర్మ జరుగుతోందే కానీ కర్త నేను కాదు అని తెలిసిపోతుంది అదే బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని కర్తృత్వాన్ని విడిచిపెట్టేస్తాయి అయిపోయిందే కర్మచారం చేసేసాడు కర్మ చేస్తూ కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుండే కానీ కర్మ ఉండదు ఫ్రీడమ్ అండి నేను కర్మ చేస్తున్నాను అంటే అది ఫ్రీడమే ఉందండి నేను వర్తం వస్తున్నానున్నది అంటే ఫ్రీడమ్ లేదు నాకు కర్మఫలమునందు తృష్ణ లేదు కర్మను చేస్తున్నాననే అహంకారం లేదు అబ్బా ఎంత ఫ్రీడమ్ చూడండి అది సర్వకర్మాన్ని మనసా సన్యస్య అలా ఎవడైతే సన్యాసం చేస్తాడో వాడు వశీ వాడు సర్వమును జయించిన వాడు వాడు విజేత విక్టర్ విక్టోరియస్ సుఖం ఆస్తే అన్ని విడిచిపెట్టేస్తే ఇంకేం చేస్తాడు ఏం చేస్తాడు ఏమిటో సుఖంగా ఉంటాడు అన్ని విడిచిపెట్టేస్తే సుఖంగా ఉంటాడు అన్నీ పట్టుకుంటే మోస్తూ ఉంటాడు కాబట్టి సుఖం ఆస్తే ఎక్కడ ఉంటాడు ఈ దేహత్యాగం అయ్యే వరకు దేహాన్ని పట్టుకుని ఉన్నట్టుగా కనపడుతుంది నవద్వాయే పురే దేహే దేహి దేహంలో ఉంటున్నా దేహం కాకుండా దేహిగా ఉంటాడు మరి ఏం చేస్తాడు ఏమీ చేయడు నైవ కురువాన్ని కొన్ని చేయకుండా కూర్చుని చేయిస్తూ కొంతమంది అలా కూర్చుంటారు బొజ్జ పాను రెండు ఉంటాయి పాను నవ్వుతూ ఉంటాడు పెద్ద బొజ్జ ఉంటుంది ఇలా కూర్చుని ఉంటాడు ఇసుకో ఏ వాహన సేవిక లేక అంటూ ఉంటాడు వీడు ఎలా చేస్తూ ఉంటాడో పోలే అంటే నో అది కూడా కర్తృత్వం హేతు కర్తృత్వం నైవ కుర్వన్ నా కారయం చెయ్యడు చెయ్య ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్లో ప్రాబ్లం ఇదే వస్తుంది వాళ్ళు కుర్వన్ కుర్వన్ కుర్వన్ అక్కడ దెబ్బ వస్తుంది అక్కడ అక్కడే పేచి వస్తుంది నేను కురవ్ నిన్నటి వరకు నేను పనిచేసాను ఇప్పుడు చేయిస్తాను మీరు అందరూ చేయండి అంటాడు ఆ మేము చేస్తున్నాం మేము చేస్తుంటాం మీరు పక్కన ఉండండి అని వాడు అప్పుడు ఇంక కొంపలో ఉండడం ఎవరు ధృష్టం అనికైనా వెళ్ళిపోతే మంచిదని అది ముందే తెలుసుకోవాలి నాకు కాబట్టి నయో కురవ్ అది ఆ విధంగా ఇక్కడ కూడా కర్తృత్వ పరిత్యాగాన్ని కర్మ త్యాగాన్ని చెప్తుంటే కర్మ లేండే మోక్షం లేదు జ్ఞానం కూడా ఉండాలి జ్ఞానం కూడా మాకేం వ్యతిరేకం కాదు కానీ కర్మ ఉండి తీరాలి అనే లాజిక్ ఉందే ఆర్గ్యుమెంట్ తప్పదు మోక్ష అకార్యవాత్ ముఖో కర్మానర్థక్యం ఇప్పుడు కర్మ చెయ్యాలా మానేయాలా అని అడిగారు అనుకోండి నీకేం కావాలో చెప్పు ఆ తర్వాత మాట వాట్ ఈజ్ ఇన్ దట్ యూ వా అది చెప్పండి మీరు ముందు సో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు అక్కడ అమెరికాలో తగులుతూ ఉంటాయి వాళ్ళు స్వచ్ఛంగానికి వస్తారు స్వంతంగానికి వచ్చే ప్రశ్న లేవని ఏమైనా ప్రశ్న ఒక ఆయన ప్రశ్న వేసాడు ఏమంటే ఆత్మజ్ఞాన నిష్టయన అనేస్తే ఆత్మైందే సర్వం ఆనందం కలిగిపోతే ఇంకా బాకీల విషయముల ఎందు ఆనందం లేకపోతే ఇప్పుడు ఎకానమీ అంతా ఎలా ఫ్లరిష్ అవుతుందని అడుగుతారు ఎకానమీకి విషయభోగాల ఎందు మనకి తృష్ణ ఉండాలి మనం డబ్బు ఖర్చు పెట్టి విషయ భోగాల్ని కొంటూ ఉండాలి థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ అని వాటిని అలా కొంటూ ఉండాలి కొంటూ ఉంటే ఎకానమీ తిరుగుతుంది ఎకానమీ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఉంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అప్పుడు క్రెడిట్ కార్డులలో మనం డబ్బు దాచలేమో చేయొచ్చు అని ఈ ఎకానమీ వీల్స్ ఆఫ్ ఎకానమీ అంట ఆర్థిక చక్రములు ఇవి తిరుగుతూ ఉండాలి ఇది తిరగకపోతే సమాజం గొప్ప కోల్పోతుంది మీరేమో ఆత్మజ్ఞానం ఇష్టం అంటున్నారు ఎలాగా అని ప్రశ్న ఇది ఇది ప్రశ్న సత్సంగంలో ప్రశ్న నేను అన్నాను మీరు మీరు కా మీకు కావాల్సిందేమిటి వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ యూ టర్న్ మీకు కావాల్సిందేమిటి ఎకానమిక్ వీల్స్ బాగా నడుస్తూ ఉండాలి మీకు ఆత్మజ్ఞానం చెప్ప మీరు ఆత్మజ్ఞానం మీ కొరకు ఉద్దేశింపబడలేదు నేను కనుక ఇఫ్ ఐ ట్రై టు పుష్ సెల్ఫ్ నాలెడ్జ్ డౌన్ యువర్ త్రోట్ ఐ విల్ బి డూయింగ్ ఎ డిస్టర్బ్యూస్ టు యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ మీకోసం కాదు ఆత్మ ఆశ్రమానికి వచ్చి క్లాసులో కూర్చున్న వాడిని మీకోసం ఆత్మజ్ఞానం కాదంటే ఎలా ఉంటుంది చాలా కోపంగా ఉంటుంది ఆయన కోపం వచ్చింది నా కోసం కాకపోవడం అంటున్నా ఆత్మజ్ఞానం మీకోసం కాదా మరి ఆత్మజ్ఞానం ఎవరి కోసం ఏమిటి ఎవరైతే మోక్షాన్ని కోరుతారో వాళ్ళ కోసం అంట ఇప్పుడు చెప్పండి మీరు మోక్షకాములా మోక్షకామి అయితే ముముక్షు అయితే ముముక్షు అనగా ఓకే ఐ విల్ టెల్ యూ ముముక్షు అనగా ఎవడైతే బాహ్యమునుందని పదార్థముల నుండి మానవీయ సంబంధముల నుండి ఆఖరికి స్వర్గము నుండి కూడా ఎట్టి అపేక్షను హృదయంలో పెట్టుకోడో ఎవడైతే పూర్ణముగా ఆత్మస్వరూపమునందే రమిస్తాడో వా అలా వాడు మోక్షం పొందిన వాడు అది కావాలనుకున్నవాడు ముముక్షువు ఇప్పుడు చెప్పండి మీరు ముముక్షువా కదా మరి ముముక్షువైతే మరి ఎకనామిక్ వీల్స్ ఏమవుతాయి దట్ ఈజ్ యూ వర్ యుడోంట్ వాట్ యు వాంట్ నీకేం కావాలో నీకు తెలీదు నీకు ఎకనామిక్ వీల్స్ నడవడం కావాలా నీకు మోక్షం కావాలా ఏదో చెప్పు ఏది కావాలో చెప్పు మరి నేను మోక్షం కోరుకుంటే ఎకనామిక్ ఏమి అజ్ఞానం అండి నీకు నువ్వు మోక్షానికి గడిపోతే ఎకనామిక్ వీల్స్ ఆగిపోతాయని నువ్వు నడపబట్టే నడుస్తున్నాయని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు వ్యామోహాన్ని ఎకనామిక్ వీల్స్ నువ్వే నడిపింది ఈశ్వరాడు కాదు నడిపింది కావాల్సింది ఏదో నేను చెప్పు నీకు కావాల్సింది మోక్షం కాదు నువ్వంటే ఆత్మజ్ఞానం నీకు నేను బోధిస్తాను అని కనుక నేనంటే దోషం అదే కానింపు హోట్లేదు మీకు కావాల్సింది మోక్షం అయితే మటుకు అది ఆత్మజ్ఞానం వల్లనే లభిస్తుంది అప్పుడు ఇంక మళ్ళీ ఎకనామిక్ వీల్స్ని మళ్ళీ మొదలు పెట్టదు మళ్ళీ కథ మొదలు పెట్టదు అని చెప్పాను అని ఇలాగే చెప్పాను సాధారణంగా నేను హార్ష్గా ఎప్పుడూ చెప్పను ఇది కూడా నేను హార్ష్గా ఏం చెప్పలేదు పక్కానే చెప్పాను కానీ హార్ష్గా ఎందుకు చెప్తాం అలా అనిపిస్తుందంటే డేట్ ఫోర్ డేట్ ఫోర్ పీపుల్ షుడ్ నో వడ్దే వాడ్దే వాంట్ ఇంకొక అమ్మగారు వచ్చారు సత్సంగంలో ఏమన్నా అడిగాడంటే ఏమంటే మనం మనం వేదాంతం చదువుకుంటుంటే పిల్లల్ని చదివించటము పైకి తీసుకురావటం ఎలాగా అంటే నేను అనే అమ్మ పిల్లల్ని పైకి తీసుకురావటానికి వేదాంతంలో ఉపాయాలు ఉండవు ఇది ఇది నియో ఇదంతా ఇది మోడర్న్ వేదాంత అలాంటి ఉపాయాలు ఉండవు తల్లి మీరు ఎవరైనా చేంజెస్ అంటే స్పెషలిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేయాలి సన్యాసులు చెప్పినట్టుగా పిల్లలు పిల్లలు పెంచే ఉపాయం సన్యాసులు ఏం తెలుస్తుంది సన్యాసులని తెలిస్తే వాళ్ళు ఇలా ఎందుకుంటారు ఆ ఉపాయాలు ఇక్కడే చెప్పరు శ్రీకృష్ణుడు గీతలో ఈ గీత పాఠం అయిన తర్వాత సత్సంగం పైగా గీతలో పిల్లల్ని పెంచే విధానాలు అవి చెప్పలేదు అదేదో మీరే చూసుకోండి దాని గురించి నేనేం చెప్పను మరి మీరేం చెప్తారు పిల్లల్ని పెంచేది మనం కాదు ఈశ్వరుడు పెంచుతారు అని చెప్పమంటే చెప్తా అదేంటండి పిల్లల నుంచి మేము మనమం కాకపోవడం ఏంటంటే మరి అదే అది చెప్పమంటే రాజ కర్త కర్తలు కాదు చెప్పండి అయితే ఇప్పుడు మేము వేదాంతం తర్వాత అక్కడ రాజు నాకు తెలియదు ఇది ఆ అది మీరు నన్నడగా ఆ పూజి నాని చెప్పి అలా కాదు మీరు దయచేసి మాకు మీరు ఏదైనా చెప్పండి అంటే ముందు స్వధర్మానుష్ఠానం లేకుండా వేదాంతం అనే మాట మాట్లాడడమే తప్పసు మీ ధర్మం ఏమిటి మీరు గృహిణిగా అవును మీ పిల్లల్ని పైకి తీసుకొచ్చి పూచి మీకుండా ఉంది మరి అయితే వేదాంతం ఉంటారేమిటి మీరు చక్కగా పిల్లల్ని పైకి తీసుకురండి అయితే మరి ఆశ్రమానికి అప్పుడేనా రండి మీ ఆ పని చెడిపోని విధంగా రండి వచ్చి చక్కగా గీతా అది పిల్లల్ని పైకి తీసుకొచ్చేసిన తర్వాత ఆశ్రమంలో ఇంకా ఎక్కువగా చదువుకో అది పద్ధతి అలాగే చెప్తాను అలాగే చెప్తాను ఐఎమ్ నాట్ యాంక్షియస్ టు గెయిన్ వన్ స్టూడెంట్ తెలుగు వెరీ ఫుడ్ యాక్స్ స్టూడెంట్కి చదువుకోవాలనే యాంగ్జైటీ ఉండాలి కానీ నాకు ఇంట్లో స్టూడెంట్స్ ఉండాలనే యాంజైటీ నాకు ఇంట్లో ఉపయోగం ఏంటండి అక్కడ అనవసరత యాంజైటీ నాకు బిడ్డ పట్టకుండా ఉండాలని తప్పించి ఎందుకు పనికిరాదు అది ఎవరికీ ఉపకారం కాదు ఉన్న ఉన్న స్టూడెంట్స్ చాలు పాయింట్ కాదు కాబట్టి సో వాట్ ఈజ్ ఇట్ దట్ యున్ ముముక్షో ఆ ముముక్షు అనే పదం కోసం నేను ఇంత మనిషి తాను ముముక్షు అవునో చూసుకోవాలి ముందు ముముక్షు కను కర్మతో నీకు సంబంధం లేదంటే ఎందుకంటే మోక్షము కార్యము కాదు కార్యము అంటే కర్మ చేత నిర్వహించబడేది ఇప్పుడు ఘటం ఉందనుకోండి కార్యము మట్టి ముద్ద తీసుకుని దానికి వ్యాపారాన్ని వ్యాపారం అంటే పని వ్యాపారాన్ని జోడిస్తే ఘటం పుడుతుంది కార్యం ఓకే స్వర్గం ఉన్నది అది ఏంటి కార్యము అగ్నిష్టోమము అనే యజ్ఞాన్ని చేస్తే దొరుకుతుంది అది కార్యము సో ఇవన్నీ కార్యములు కార్యము ఏదో అది కావాలనుకుంటే కర్మ చేయాలి ధనం కావాలండి ధనం కావాలంటే ఏం చేయాలి ధనం కార్యము కాబట్టి కర్మ చేయాలి సంపాదించాలి సంపాదించిన డబ్బుని పెంచేటువంటి కర్మను చేయాలి ఏది కర్మను చేయాలో ఆ కర్మను చేయాలి కార్యాన్ని కోరివాడు కర్మను చేయాలి మోక్షము కార్యము కాదు మోక్షస్య అకార్య ఇది ఎలా ఉందంటే ఎలాంటి మనస్సుకి శాంతి కలగాలంటే ఏం చేయాలని అడిగాడు ఆయన ఒక నా దగ్గరికి వచ్చి అంటే చెప్తాను శాంతి కార్యము కాదు శాంతి ఏదో చేసి నిర్మించేది కాదు అయితే ఇప్పుడు మనం ఏం చే ఏం ఏం చేయాలి అడగద్దు ఎందుకంటే శాంతి కార్యం కాదు శాంతి కార్యం అయితే ఏ కర్మ కార్యం కర్మకార్యం అనమాట కర్మణా కార్యం కర్మణా క్రియత ఇది కర్మకార్యం శంకర్లు కర్మకార్యం అనే పదం కూడా వాడతారు సో కర్మకార్యం అంటే కర్మచేతను దాన్ని మీరు సృష్టించవచ్చు శాంతి మనశ్శాంతి కర్మకార్యం అయితే నేను కర్మ చెప్తాను మీరు ఆ కర్మం చేస్తే మీకు శాంతి లభిస్తుంది కానీ శాంతి కార్యం కాదు కర్మకార్యం కాదు మరైతే ఏం చేయాలి అరే మరైతే ఏం చేయాలంటావు ముట్టిగా మొట్టి వెళ్ళాక మరైతే కర్మకార్యం కాదని నేనంటుంటే మరైతే ఏం చేయాలంటావు అయితే మీరు అవగ్రహించండి ఎలాగో మీరే చెప్పండి అంటే నువ్వు చేస్తున్నది చాలా మానేయాల్సి ఉంటుంది మరి శాంతి అంటే మీరు ఓకే ఏం మానేయాల్సి ఉంటుంది మీరు క్లబ్లో ఏమైనా మెంబర్షిప్ ఉందా మీకు ఒక దృష్ట అంటారండి ఉందండి అది మానేయాల్సి ఉంటుంది ఎందువల్ల అంటారు చూడండి మీ అశాంతిలో క్లబ్ మెంబర్షిప్ అయి ఉన్న కారణంగా మీ అశాంతికి కొంత జోడి కొంత యాడ్ అవుతూ ఉంటుందా అది చెప్పడం ముందు నాకు ఉండండి యాడ్ అవుతుంది మరే ఇప్పుడు తెలిసింది కదా సపోజ్ క్లబ్ మెంబర్షిప్ మానేసి క్లబ్కు వెళ్ళడం మానేశారనుకోండి మీ అశాంతి కొంత తగ్గే అవకాశం ఉందా లేదా ఉందండి తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ బిక్మాన్ల క్లబ్కు వెళ్తూ ఉండడం మూలంగా అక్కడ ఎలక్షన్స్ అని ఇదని ఏదని దాంతో మనస్సు అంతా కూడా కొంత అలగిడి కలుగుతుంది కానీ మొత్తం వాళ్ళకి అంతా వేరే వాళ్ళ కాదండి మొత్తం వాళ్ళకి సంగతి నేను చూస్తాం ముందు అసలు ఈ అలవిడ కలుగుతుంది అమానేసేయండి అది ఓకే మానేసే అని అనుకోండి మానేస్తే అనంతి కొంత తగ్గింది అంటే ఓ పర్సంటేజ్ చెప్పండి నాకు మీరు సమ్ పర్సంటేజ్ చూపించండి ఒక టెన్ పర్సెంట్ అశాంతి తగ్గింది ఓకే సేరేనా నైంటీ పర్సెంట్ అశాంతి ఇంకా ఉన్నది మీరు ఎంత ధనం సంపాదిస్తు మీరు సంపాదిస్తున్న ధనం మీకు సరపడుతుందా సరిపడుతోంది ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే తృష్ణ మీలో ఉన్నదా ఉంది అది మానేయంగా ఆ తృష్ణను విడిచిపెట్ట విడిచిపెట్టి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందో చెప్పండి ఏదైనా అందాగా ఒక ముప్పై పోతుంది పోయింది అప్పటికి వందలో అప్పటికి నలభై శాతం పోనే పోయింది ఇంకా అవైలబిల్లింది ఇంట్లో వాళ్ళని శాసించే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తూ ఉంటారా భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలి అలాంటి ప్రయత్నం ఎప్పుడన్నా చేస్తూ ఉంటారా నా ఇంట్లో వాళ్ళని శాసించడం మానేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయండి మీరు పిల్లలకి చెప్పట్లేదు పెద్దలకి పెద్దలు వాళ్ళ ఫుల్ ఫ్రీడమ్ మీకు వాళ్ళ సేవ చేసి తీరాలని పట్టుదల పెట్టద్దు మీ పనంతా మీరే చూసుకోవాలి మీరు ఏమీ అపేక్ష వాళ్ళ వాళ్ళ నుంచి ఏమీ అపేక్షించరు వాళ్ళు మమ్మని ప్రేమించాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చేస్తున్నాం అది మానే మరి ఏం చేయాలి మీరే ప్రేమించాలంటే నేను ప్రేమిస్తాను ఎదుటి వ్యక్తి నా ప్రేమకి రెసిప్రోకేట్ చేయాలనే అపేక్ష కూడా నాకు లేదు ఒకవేళ ఎదుటి వ్యక్తి కొంత అహంకారంగా మాట్లాడినా నేను ఆశ్చర్యం నా నా తరఫు నుంచి అపేక్ష ఏమీ లేదు ఇది చేయలేవుగా మీరు కష్టం కొన్ని చేశారనుకోండి థియరిటికల్గా అప్పుడు ఎంత అశాంతి పోతుంది ఇంకొక నలభై శాతం అశాంతి ఇంకేం మిగిలిందండి అశాంతి అంత శాంతి కాబట్టి రూల్ ఏమిటంటే జీవితంలో కర్మ చేయడం కష్టమా అనవసరమైన కర్మని మానివేయడం కష్టమా అంటే అనవసరమైన కర్మని మానివేయడమే చాలా చాలా కష్టం కర్మ చేయడం అసలు కాదు అనవసరమైన కర్మని మానివేయ్యడమే కష్టం పన్నని గృహస్థులని సన్యాసిగా ఉండి ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని పెద్ద చేయాలనో లేదంటే శిష్యవర్గాన్ని విస్తరించాలనో దానికి పెద్ద కర్మలు చేయడం కష్టమా లేక ఇదంతా కూడా ఈశ్వరాధీనంగా నడుస్తూ ఉంటుంది మనం చేయాల్సింది లేదు మనకు వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండటం ఏది లభిస్తే దాన్ని స్వీకరించి ఎదురుచ్చా లాభ సంతు ఉండడమే శ్రేష్టము ఇంట్లో ఏది కష్టం ఉంటారు రెండోదే కష్టం ఎప్పుడు కూడా అది ట్రైనింగ్ ఫ్రమ్ అన్నెసెసరీ యాక్షన్ ఇన్ లైఫ్ మోర్ డిఫికల్ట్ దాన్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇది మోక్షానికి ప్రథమ సూత్రం ముక్షు మోక్ష శంకర అది అది మర్మస్పర్శి అయిన భాష్యం వస్తుతత్వాన్ని అలా పట్టి చూపించేటువంటి భాష్యం కాబట్టి మోక్షము కర్మకార్యం కాదది కాబట్టి నీకు మోక్షం కావాలంటే కర్మ మీద ఆధారపడ్డం అనవసరం కాబట్టి మోక్షకామికి కర్మణాన్ అనర్ధక్యం ఆయన ఎంత పదం వేసిస్తారో చూడండి మోక్షకాముకునకు మోక్షమును కోరువానికి కర్మ వల్ల ఒరిగేది ఏమీ లేదు అది దాని మీద పూర్వపక్షం నిత్యాని ప్రత్యవాయ పరిహార్థ పరిహారార్థాన్ని ఇది చేంసకుడికి మంచి మీమాంసకుడు కొంత సత్యం తెలుసున్న మీమాంసకుడు ఈ మీమాంసకుడు అంటున్నాడు మీరు చెప్పింది అన్ని రకాల కర్మల్లో కొన్నింటికి వర్తిస్తుంది చాలా మటుకు మీరు చెప్పింది వర్తిస్తుంది ఎలాగా విశుద్ధ కర్మలు ఉంటాయి చెయ్యకూడని కర్మలు చేస్తారు మీరు ఎందుకు చేస్తాడో తెలిసినా చెయ్యకూడని కర్మలు ధనములందలి భోగముల ఎందలి తృష్ణతో చేస్తాడు చెయ్యకూడని కర్మ చేస్తాడు పరధనాన్ని అపహరిస్తాయి దేవుడు సొమ్ము కాజేస్తాడు దేవుడు సొమ్మంటూ అదేమీ ఉండదండి అలా శాస్త్రంలో అలా చెప్పలేదు నువ్వు దేవుడు సొమ్ము కాజేయరాదు అని మీరు చూపించండి నా కదా వాక్యం ఏముడు సొమ్మెటండి అంతా దేవుడు సొమ్మే మళ్ళీ అదొకటి చెప్పడం అంతా దేవుడు సొమ్మే దేవుడు సొమ్ము పదే రాదు అంటే అర్థం అడగలుసిన ఆకాశంలో ఉండే వస్తువుని అపహరించరాదు అని చెప్పినట్టే అయితే ఆకాశంలో ఉండే వస్తువుని అపహరించరాదు ఆకాశంలో లేని వస్తువు అనేది ఒకటి ఉంటుంది ఏం చేస్తారు ఈ దేవుడు సొమ్ము మాట ఎందుకు వచ్చిందంటే దేవాలయం అని దానికో టెంపుల్ కమిటీ దానికి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం ఇదంతా పొగలయ్యాక దేవుడు సొమ్ము మాట వచ్చింది అంతా దేవుడు సొమ్మె విజయంలో ఉన్నది దేవుడు సొమ్మె నా జీవిలో ఉన్నది దేవుడు సొమ్మె అంతా దేవుడు సొమ్మా ఇంకా మళ్ళీ దేవుడు సొమ్ము అపహరించరాదు ఏంటి పరధనములు అపహరించరాదు పరధనాన్ని అపహరించద్దు సో వీడు ఏం చేస్తారంటే పరధనములలో తృష్ణలు కలిగి ఉంటాడు అది తప్ప కదా వంచం పుచ్చుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ నామాలు గచ్చగా పెడతారు విభూతి బొట్లు బాగా పెడతారు దైవాలు ఆరు గంటలు కీరణ దైవ దర్శనం చేసొస్తారు చందాలు ఇస్తారు వస్తారు సాధువులకి దక్షిణలు ఇస్తారు అన్ని చేస్తారు మళ్ళీ లైఫ్ని తీసుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారో లేదా సమాజంలో సో చాలా తప్పది కాబట్టి ఎందుకు ఎందుకు చెప్పానంటే ఇదంతా ముందు అధర్మ కార్యాన్ని సుఫలామో పక్కన పెట్టాలి దాని మీద ఒక మీమాంసలు అది ఎగ్రీ ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్రశ్న అడిగేవాడు కామ్యకర్మలను కూడా పక్కన పెట్టి ప్రశ్న అడుగుతున్నారు అర్థం అయింది కొంతమంది ఉన్నారు కామ్యకర్మలు కూడా మోక్షానికి దారి తీస్తాయని చెప్పి మా ప్రబుద్ధులు లేకపోలేదు వరంగల్లో మీమాంసక పండితుడు ఒక ఆయన ఉండేవాడు అంటే శాస్త్రాలన్నీ బాగా కన్నష్టం చేశారు నా అభిప్రాయం ఆయన సిద్ధాంతం ఏమిటంటే కామ్య కర్మలు కూడా మోక్షానికి ఉపయోగపడతాయని సిద్ధాంతం అంటే మేమందరం అన్నాము అదేంటే మీరు శంకర భాష్యాలు ఆయన తలవరి సమస్య కాదు భాష్యాలన్నీ చదివి మళ్ళీ పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పి ఇలా తయారయ్యారు ఏమిటంటే శంకరం చెప్పిందే సర్వం కాదండి అంటే సో ఏదో పిచ్చి అంటే పూర్వమీమాంసకుడు కదా మరి పూర్వమీమాంసకుడు అంటే కామ్యకర్మను కూడా నిలబెట్టాల్సి ఉంటుంది దిగి అదొక దృష్టి అలాంటి వ్యక్తి కాదు ఈ ప్రశ్న వేసినాయి కాబట్టి కామ్య కర్మలు మోక్షం దగ్గరికి వచ్చేప్పుడు ఈ కామ్య కర్మలు తీసి పెట్టడం అనేది అర్థమైంది కామ్య కర్మలు కూడా పక్కన పెట్టాం విషుద్ధ కర్మలు పక్కన పెట్టాం తర్వాత ఇంక ప్రాయిశ్చిత కర్మలు పక్కన పెట్టేసి ఉంటాయి ఆటోమేటిక్గా ఇంకా నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి రెండు నిత్యకర్మలతో సమానం కర్తవ్య కర్మలు అని అర్థం డ్యూటీస్ అనమాట డ్యూటీస్ ఉన్నాయి ఇంకా ఈ డ్యూటీస్ని ఇప్పుడు మీరు మోక్ష మోక్షాన్ని చే కోరేవాడు డ్యూటీస్ చేయరా కర్లేదా అని ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది నిత్యకర్మలు చూడండి నిత్యకర్మలకి మోక్షం ఫలము అని చెప్తే మళ్ళీ కర్మకార్యం అయిపోతుంది మళ్ళీ రూల్ అన్న తర్వాత మళ్ళీ దానికి అలా ఉండదు గ్రావిటేషన్ భూమి పైకి ఎగిరిన వస్తువుని కిందకి ఆకర్షిస్తుంది అని చెప్పారనుకోండి అది ఒక రూల్ అంటారు అయితే దీనికి ఒకటంటాడు అది నేను దేవుడు బొమ్మని పైకి ఎగరేస్తే అది అలా పైకి ఎదుగుతుంది కానీ కిందకి రాదు అలా ఉండదు అలాగంటే ఎక్సెప్షన్స్ ఉండవు ఏడు బొమ్మయి మరో బొమ్మ ఇది నువ్వెగరేసి ఇది ఇంకొకరు ఎగరేసి ఇది పైకి ఎగిరి మీద కింద పడాల్సిందే అలాగే మోక్షము కర్మ కార్యమా కదా చెప్ప నువ్వు కాదు అంతే బస్ నిత్యకర్మలకి కార్యం అని చెప్పడానికి వీర్లేదు అయితే నిత్యకర్మలకి స్థానం ఉందా లేదా తర్వాత చూద్దాం ఆ కూడా కార్యము కాదు దాని మీద పూలపక్షం ఏంటంటే చూడండి నిత్యకర్మని చెయ్యకపోతే ప్రత్యవాయం వస్తుంది ప్రత్యవాయాన్ని తెలుగులో ఏమంటారండి ప్రత్యవాయం అండి ప్రత్యవాయం అంటే ఇంగ్లీష్లో ఏదో ఫలం ఉండాలి ప్రత్యవాయము అంటే దోషం వస్తుందనమాట చెయ్యకపోతే దోషం వస్తుంది నిత్యకర్మలకి ఫలం ఉండదు ఫలం చెప్పదు శాస్త్రం ఫలం చెప్పదు ఉంటుంది ఫలం కానీ ఫలం వినబడదు కానీ శృతి కదా శృతి వాక్యం ఉండదు ఫలాన్ని చెప్పే వాక్యం ఉండదు ఫలాన్ని చెప్పే వాక్యం లేకపోతే కర్మ చేయాలని అనిపించదు కదా అంటే కాదండి నిత్యకర్మలకి ఫలం లేకపోయినా మీరు చేయాల్సిందే అసలు నిత్యకర్మల నిర్వచనమైనది ఫల శృతి లేని వాక్యాల కర్మలకే నిత్యకర్మలు అనిపేరు ఉదాహరణకి అహరహ సంధ్యాముపాసీత రోజు పొద్దున్న సాయంకాలం ఈశ్వరుని ప్రార్థన చేయాలి సంధ్యావందనం సంధ్యా సమయంలో ప్రార్థన చేయాలి దానికి ఫలం చెప్పడం అలా చేసినట్లయితే నీకు స్వర్గం వస్తుంది నీకు డబ్బు వస్తుంది నీ మరొక వస్తుంది అవేం ఉండదు ఫలశ్రుతి ఉండదు దాన్ని నిత్యకర్మ అంటారు సో నిత్యకర్మలకి ఫలం ఉందా అంటే ఉంది కానీ ఫలం చెప్పరు ఎందుకంటే ఫలతృష్ణ లేకుండా వీళ్ళు కర్మ చేయడం అలవాటు చేసుకోవడం కోసం శృతి అలా చెప్తుంది ఫలం లేదు కాబట్టి మానేస్తానంటాడు మానేస్తానంటే అలా మానేయడం తప్పయా అని ప్రోత్సాహం కోసం కొంత భయం పెట్టాలి భయం పెడితే మానేకుండా చేస్తాడని ఓ దోట ఏమని చెప్పాడంటే శాస్త్రంలో చెప్పిన మాట కాదు ఈ పండితులు చెప్పింది మిమాంసకులు చెప్పింది ఏంటంటే నువ్వు కనుక నిత్యకర్మలు చేయకపోతే నీకు ప్రత్యవాయం వస్తుంది ప్రత్యవాయం వస్తుందంటే అర్థమైపోయి ఈ ప్రత్యవాయం తెలుగు పొలం దొరకట్లేదు ఇంగ్లీష్ పొలం దొరకట్లేదు చూద్దాం ఆ దోషం వస్తుంది పాపం చుట్టుకుంటుంది పాప కర్మ చేస్తే పాపం వస్తుంది అలాంటి పాపం కాదు నిత్యక చేయాల్సిన నిత్యకర్మని చేయకపోవడం వల్ల ప్రత్యావాయం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ప్రత్యవాయం వస్తుంది దుష్ఫలితం వస్తుంది సో ఇప్పుడు బ్యాంకులో డబ్బు అపహరించారనుకోండి ఏం చేస్తారు జైల్లో పెడతారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అప్పుడు ఏం చేస్తారు జైల్లో పెడతారు దాన్ని ప్రత్యావాయము అంటారు చేయకపోవడం చేత దోషం వస్తుంది Sorry, I have had to get the right word. It doesn't matter. So, prachyavayamao is to do karma and do karma. So, that prachyavayamao so, is to do karma. That means, prachyavayamao is to do karma and do karma. That means, do karma and do karma. Okay? Prachyavayamao okay. is to do karma. ఎందుకంటే ఫలం కనపడటం లేదు ఫలం కనపడితే ఫలం వినబడితే ఫలం యొక్క ప్రేరణ చేత ఆ తాయిలాన్ని మీరు ఆశించి చేస్తారు చేయడానికి ఒక ప్రేరణ ఉండాలి కదండి ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ చేయాలి అప్పుడే కర్మ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కట్టి వాళ్ళందరూ ఎందుకు అడుతున్నారంటారు ఏదో లాభం కలుగుతుందని కాదు కట్టకపోతే కొంపలు అది ప్రత్యవాదం అంటారు కాబట్టి ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు కట్టి వస్తారు దాన్ని ఎందుకోసం కడుతున్నారు లాభం వస్తుందనే కోరికతోటి పడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు కట్టొస్తారు దాన్ని ఎందుకోసం పెడుతున్నారు ప్రత్యవాయు పరిహారం కోసం కడుతున్నారు అవునండి సో ఈ నిత్యకర్మ ఇప్పుడు కామ్యకర్మ చేశాడనుకోండి సమస్య ఉంది కామల కోసం కామ్యకర్మ చేశాడు ఈ కోరిక కోసం ఆ కర్మలు చేశాడు నిత్యకర్మ దీని కోసం చేసేదంటే ప్రత్యవాయు పరిహారం కోసం చేశాడు ఇది ప్రభాకర సిద్ధాంతం ప్రభాకరుడని ఒక మీమాంసక చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు మధురలో ఉండేవాడు కుమారుల భట్టుకి శంకరాచార్యులకి సమకాలీనుడు క్లాస్మేట్ కూడా కథలు చెప్తారు క్లాస్మేట్ క్లాస్మేట్ అవన్నీ అలాచే పెట్టండి ఇప్పుడు క్లాస్మేట్ నేను చెప్పాను అనుకోండి అబ్బా ఎంత బాగా చెప్పారు మీరు అంటారు నేను చెప్పింది నాకు తెలిసి చెప్పింది కాదు మీరు చెప్పింది మీరు అర్థమై విన్నది కాదు ఆ విషయం అలాగే పెట్టండి సో క్లాస్ మేటో కాదో ఈ హిస్తరీ సంగతి మనకి తెలియదు సో సమకాలీనుడిని మాత్రం మనం అంగీకరించవచ్చు సో ఎందుకంటే ఆ చర్చలు అలా జరిగేవి కనుక భాష్యాల్లో సో ఈ ప్రభాకరుడు ఏమన్నాడంటే నిత్యకర్మలకి ఫలం లేదు కానీ చేయకపోతే మాత్రం ప్రత్యవాయం ఉంది అందుకోసం చేయాలి అని సిద్ధాంతం కుమారుల భక్తు సిద్ధాంతం ఏంటంటే నిత్యకర్మలకి కూడా ఫలం ఉన్నది అని ఈయన ఏమిటి ఫలం ఫలం వినపట్టలేదు కదా ఏమిటి ఫలం ఎక్కడెక్కడ ఫలం వినపడకపోతే అక్కడ స్వర్గం అని పెట్టుకో స్వర్గవాది గాయ కుమారుల పట్టు స్వర్గపరాయణుడు హెవన్ హెవన్ గాయ ప్యారాడైజ్ సో స్వర్గ స్వర్గం అని పెట్టుకో అని స్వర్గాన్ని కూడా ఎదిరించడం ఏది అని బాగా చెప్తారు సో ఇది వీళ్ళ మధ్య నుండే భేదం మళ్ళీ దాంట్లో మళ్ళీ వేలలో దెబ్బలాట్లు వెళ్ళలేంటే పుస్తకాలు రాసిస్తారు కుమారుల భట్టు తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యాతలు ప్రభాకర సిద్ధాంతాన్ని ఖండించేస్తూ పుస్తకాలు పుస్తకాలు రాసిస్తారు ప్రభాకర ఫాలోయర్స్ ఇంకా ఇంకో కొన్ని పుస్తకాలు వాళ్ళు రాసిస్తారు అలాగే బుక్స్ పెరిగిపోతూ ఉంటాయి మంచిది సో ఈ రెండు మౌలికమైన సిద్ధాంత భేదం ఇక్కడ ప్రభాకర సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వపక్ష నిత్యకర్మలను చేసినట్లు చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది ఇప్పుడు ప్రత్యవాయం అంటే దోషం వస్తుంది ఈ దోషం మోక్షాన్ని అడ్డుపడుతుంది కాబట్టి నిత్యకర్మలు ఇండైరెక్ట్లీ మోక్షానికి హేతువులు అవుతాయి కాబట్టి నిత్యకర్మల్ని విడి పెట్టడానికి వీలు లేదు నిత్యకర్మల్ని విడిపెట్టడానికి వీలు లేదని గృహస్థితి చెప్తే బాగుంది అది సన్యాసికి కూడా చెప్పేస్తారు సన్యాసికి కర్మలు ఉండవు కదా అందుకోసం ఏం చేస్తారంటే ప్రభాకరుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు సన్యాసాశ్రమం తప్పు అని చెప్పారు అలా కాబట్టి ఇజ్యుకేషన్స్ ఆర్ వెరీ ఫార్ ఇప్పుడు ఊకే నిత్యకర్మల మీద ప్రేమతో చెప్తున్నానని మీరు అనుకోద్దు నిత్యకర్మల్ని నిలబెట్టుకుందాం మనం అన్నాడంటే సన్యాసాశ్రమానికి ఎసరం పెట్టేసేయడం అన్నమాట ఇంకా లేదా సన్యాసాశ్రమం ఏదో నిత్యకర్మ మీద బాధ్యం లేదు పక్కన ఇంకా సన్యాసం ఏంటి అయిపోయి అంత అలాగే ఉండేవారు పాపం కూడా ఏదో ఒక శాస్త్రాన్ని ఒక నియమాన్ని పట్టుకుని మీరు ఆధునిక కాలంలో అంతా ఏ ఎండకా గొడుగు ఉంటుంది ఏది ఒక స్థిరమైన సిద్ధాంతం అనేది ఆ పూర్వం పార్టీ నుండి పొలిటికల్ పార్టీ ఈ మధ్య నేను విన్నాను ఏదో ఒక కామెంటేటర్ అంటాడు ఒకప్పుడు పార్టీలు ఒక సిద్ధాంతానికి బలంగా కట్టుబడి ఇప్పుడు పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరు ఇట్టినించట్టు వడ్డించట్టు సందర్భాలు పరంగా చెంపజేసేస్తారు సెక్యులరిస్టులని బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫారం చేసేస్తాడు అంటే బీజేపీ శక్తున్నారు కాదు నా అభిప్రాయం కాదు వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళు కొట్టుకున్నంత కాలం బీజేపీ కమ్యూనల్ కమ్యూనల్ కమ్యూనల్ అని వాళ్ళతో కలిసి గవర్నమెంట్ భావించారు కమ్యూనిస్టులేమో మేము పబ్లిక్ సెక్టర్ పంపించి ప్రైవేట్ సెక్టర్లో ప్రవేశించేస్తారు ఇలాగా పూర్వం ఒకప్పుడు సిద్ధాంతాలు కట్టుకుని ఉండేవారు ఇక్కడికి సిద్ధాంతాలు ఏం లేదు ఈ ఈ ఫీల్డ్ కూడా అదే పరిస్థితి అంతటా అలాగే ఉంటుంది వాళ్ళు మాత్రం అదో ఒక దృఢంగా ఒకదాన్ని కట్టుకుంటూ కాబట్టి కర్మ అంటే కర్మ ఇంకా సన్యాసంలో కర్మలేదంటే అయితే సన్యాసమే తప్పు అనే లెవెల్లో మాట్లాడేవారు సో ఆ విధంగా అది పూర్వపక్షం ఇది చేత నా ఈ పూర్వపక్షాన్ని ఖండిస్తున్నారు దీన్ని ఖండించేందుకు రెండు రకాలుగా ఖండిస్తారు ఒకటి నిత్య కర్మలు చేయకపోతే ప్రత్యవాయం ఉంది అనే మాట అంగీకరించి ఖండిస్తారు ముందు ఓకే అభ్యుపగమ్య అంటారు దాన్ని ఎద్రవాడు చెప్పింది ముందు ఒప్పుకుని ఆ పూర్వపక్షాన్ని ఖండించటం తర్వాత అది అయిన తర్వాత అసలు ప్రత్యవాయం వస్తుందనే మాటే వస్తుంది రెండు రకాలుగా కూడా ఖండం ఇక్కడ ఉందండి చూడండి అసన్యాస విషయత్వాత్ ప్రత్యవాయ ప్రాప్తే ఇది సంగ్రహవాక్యం సో ప్రత్యవాయం వస్తుంది అనే మాట ఉండే అది సన్యాసుల కోసం కాదే అది సన్యాసుల గురించి చెప్పింది కాదు సన్యాసులు కాని వాళ్ళ గురించి చెప్పింది అంటే ఇప్పుడు ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే జైల్లో పెడతారు ప్రత్యావాయం వస్తుందని చెప్పారనుకున్నది ఎవరు కదా ఆదాయం ఉన్న వాళ్ళకి కాదు ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోతే ప్రత్యవాయము ప్రత్యావాయం ఉన్నాం జైలు అనండి లేకపోతే పైన ఈ మామూలుగా గొప్ప ముష్టి కదా లేదా ర్యాదు పెట్టాడో వాళ్ళందరూ కూడా ట్యాక్సీ పెట్టకపోతే జోలుకెళ్ళిపోతారు నా అదే కానీ అర్థం గొప్ప బుద్ధిమంతులే వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళ కోరపక్షాలు ఆ శంకరులు ఏమంటారంటే నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుందని సన్యాసి మాట కాదా అది గృహస్థ కోసం చెప్పిన మాటదే గృహస్థు ఉంటాడు ఉంటాడు విచిత్రను మానేస్తాడు తదినం పెట్ట మానిస్తాడు సంవత్సరం పొడుగుతో భోగాలు అనుభవిస్తారు గృహస్థాశ్రమం భోగానుభవానికి అనుకూలంగా ఉంటుంది అది ఇట్ ఈజ్ పర్మిటెడ్ అండ్ శాంక్షన్డ్ అదంతా అనుభవిస్తాడు అంటే రైట్స్ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు కానీ మరి డ్యూటీస్ పెట్టేస్తాడు అది తప్పది కాబట్టి తజ్జనం పెట్టకపోతే ప్రత్యవాయం వస్తుందనేది అది సన్యాసికి కాదు ఏం అది అది గృహస్థ మాట అది అది సంగ్రావాక్యం సంగ్రాహవాక్యం విషయం అగ్నిహోత్రాద్యకరణా సన్యాసిన ప్రత్యవాయ కల్పయ శ్రహ్మచారి అసన్యాసినామ బ్రహ్మచారి ఉంటారు వ్యతిరేక దృష్టాం api వ్యతిరేక దృష్టాం బ్రహ్మచారి ఉంటాడు వారు అగ్నికార్యం చేయాలి అగ్నిలో ఏదో కొంత పొడకలు సన్నిధిలు వేయాల్సి ఉంటుంది గృహ అసన్యాసిన మిగిలిన సన్యాసులు కాని వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు గృహస్థులు వానప్రస్తులు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు వీళ్ళు సన్యాసులు కాదు వీళ్ళకి అగ్ని కార్యము అంటే అగ్నిహోత్రము అగ్నిందు హోమము చేయటం వాళ్ళకి నిత్యకర్మ అది చేస్తీరాలి అది వాళ్ళు చేస్తీరాల్సిన వాళ్ళు చేయకపోతే అగ్నిహోత్ర జకరణాత్ వాళ్ళకి ప్రత్యోదయం వస్తుంది అంతేగాని సర్వకర్మ ప్రత్యాగం చేసిన సన్యాసి అగ్నిహోత్రం చేయకపోతే ప్రత్యోదయం వస్తుందని కాదు అర్థం దానికి సో ఆన్సర్ చెప్పేశారు అయితే ఆన్సర్ ఎలా చెప్పారు కర్మ చేయకపోతే ప్రత్యవారం వస్తుందనే మాటను అంగీకరించి సమాధానం చెప్పారు అట్ దట్ అప్లైస్ టూ ఓన్లీ బీసి గృహస్థాత్ బ్రహ్మచారి వానప్రస్థాద్ ఇది ఎద అప్లై టు సన్యాసి ఇప్పుడు తన తన ధర్మపత్ని ప్రేమను కలిగి ఉండగలను వాక్యం అది ఎవరికి వర్తిస్తుంది సో నిత్య కర్మలు చేయబడితే ప్రత్యారనే వ్యాప్తి వాళ్ళకి సన్యాసి కాదు అది అలాగే ఇంకా అందరికీ అలాగే వర్తించడం తప్పది అది పద్ధతి కాదు సో పోయింది అక్కడ ఆ పూరపక్షం పోయింది ఇంకా దాన్ని అభ్యుపగకంగా పౌరపక్షం సమాధానం చెప్పింది ఇప్పుడు అసలు విరోధం అసలు కానీ నిత్య కర్మ అకరణం వల్ల కర్మ చేయకపోతే ప్రత్యాద వస్తుంది ఇన్కమ్ లో అలాగే కాదు ఇక్కడ పరిస్థితి లేరు ఆ దృష్టాంతం అక్కడితో సరి అభ్యుపగమే సమాధానం చెప్పి ఇప్పుడు అభ్యుపగమాన్ని తిరస్కరించుకున్నారు నావత్ నిత్యానామకరణాత్ అభావాదేవా భావస్ ప్రత్యవాయస్ ఉత్పత్తి కల్పయం శక్యాయుక్త ఓకే నిత్యకర్మ ఉంది నిత్యకర్మని చేస్తే కర్మ నిష్పన్నమైనది కర్మ క్రియేటెడ్ ఆ కర్మ ఫలాన్ని ఇస్తుంది మంచిది అంగీకరమే నిత్యకర్మని చెయ్యలేదు అకరణము నిత్యకర్మని చెయ్యకపోతే ఏం పుట్టింది ఏమి పుట్టలేదండి ఏమి పుట్టింది చేస్తే కర్మ ఫలం పుణ్యం పుట్టి కర్మఫలం పుట్టింది నిత్యకర్మని చెయ్యలేదు ఇప్పుడు ఏం పుట్టింది ఏమీ పుట్టలేదు అంటే అభావము ఈ అభావం నుంచి ప్రత్యవాయమనే ప్రత్యారం అంటే దోషం కదా దోషం అంటే దుఃఖాన్ని ఇస్తుంది కదా సో అభావం నుంచి దుఃఖం పుడుతుంది అని చెప్పటము అశక్యము అలా చెప్పడం చాలా తప్పు అది యుక్తియుక్తం కాదు ఎందుకంటే భావం భావం అవ్వాలి భావం అయితే ఫలాన్ని ఇస్తుంది అభావం నుంచి ఫలం పుడుతుంది అభా అకరణ అంటే అభావమే కదండి వారు ఫలా పని చేశాడు అంటే దాది మంచి పని అయితే మంచి ఫలం సుఖం కలుగుతుంది చెడ్డ పని అయితే దుఃఖం కలుగుతుంది బానే ఉంది వాడు ఏ పని చేయలేదు అంటే అభావం కాబట్టి వాడేమో దుఃఖాన్ని పొందుతాడు వాడే అభావం నుంచి ఫలాన్ని నువ్వు క్రియేట్ చేస్తావేంటి అది అంగీకారం కాదు కాబట్టి నిత్యకర్మలు చెయ్యకపోతే పాపం వస్తుంది ప్రత్యవాయం వస్తుంది అనే మాటలే కొట్టిపారేశారు ఎందుకంటే దానికి షురు చేయి కథమ సజ్జాయేత అసతహ సజ్జన్మ అసంభవ శ్రుతే ఇం ఆరోగ్యంలో వచ్చింది ఆరోగ్యంలోనే వచ్చింది కథ మనం చెప్పుకున్నాం ఇది కథం అసత అసత్తు నుంచి సత్వం ఎలా అభావం నుంచి భావం ఎలా సో అభావం నుంచి భావం పుట్టదు భావం నుంచే భావం పుట్టుతుంది నూలు ఇస్తే నూనె తీయొచ్చు ఇసపిచ్చి నూలు తీయమంటే వంద గ్రాములు నువ్వులు ఇచ్చి నూనె తీశాడు కాబట్టి వంద గ్రాములు ఇసుక ఇచ్చి నూనె తీమంటే అభావం నుంచి భావం పుడుతుందండి కాదు అలా పిండితో పుడుతుంది పిండితో నూరి ఇసుకల పిండితో నూనె పుడుతుందా పుట్టదు మరి నువ్వుల పిండితో ఎందుకు పుడుతుంది నువ్వులో ఉంది భావం నుంచి భావం ఇసుకలో అభావం నుంచి భావం కాదు ఈ తార్కికులు ఇలాగే ఉంటారు తార్కికులు ఏమంటారంటే నుంచి భావం వస్తుందంటే వాడు తార్కికుడు ఎప్పుడూ కూడా పొంతన లేని మాట చెప్పిన వాడు తార్కికుడు వాడు లెక్క పద్ధతి వాడు తర్కం అంతా ఎందుకు ఉపయోగిస్తుంది ఇంత తర్కం చదివి ఆఖరికి ఎనీవే సో కాబట్టి కర్మ చేశాడు మంచి కర్మ పుణ్యతం సుఖం పొందాడు చేయలేదు చెడ్డ కర్మ చేశాడు పాపం దుఃఖాన్ని పొందేదంటే ఒప్పుకుంటాం కానీ కర్మ చేయలేదు కాబట్టి దుఃఖం కలుగుతుందంటే అలాగే అభావం నుంచి భావం పుట్టదు అని మొత్తానికి హళ్ళ దాన్ని పుట్టి అరశారు మరి అయితే నిత్యకర్మ చేయకపోతే దోషం వస్తుందని చెప్పిన వాక్యానికి అర్థం ఏమిటి నేను అడిగాను మా నాయనగారిని నాకేదైనా ఒక గెసి చూపించాలి కదా ప్రభాకరుడు వాళ్ళు చెప్పిన దానికి కానీ అభిప్రాయం ఏంటంటే అభావం నుంచి భావరూపమైన ఫలం పుట్టింది కాదు అభిప్రాయం ఏంటంటే వీడు సంధ్యావందనం చేయాల్సిన టైంలో సంధ్యావందనం మానేసి పేటాటా కాబట్టి వీడికి దుష్ఫలితము సంధ్యావందనం మానేయడం వల్ల అకరణం వల్ల రాదు అన్య అన్యకరణం వల్ల వస్తుంది ఇది చేయాల్సిన టైంలో ఇంకోటి చేస్తారు ఇది చేయాల్సిన టైంలో ఇంకోటి ఎందుకు చేశాడు ఇది చేయలేదు కనుక ఇది చేయకపోవడం చేత ఇంకోటి చేస్తాడు ఆ ఇంకోటి వల్ల వీడికి దుష్ఫలితం వస్తుంది కేవలము అభావం వల్ల దుష్ఫలితం రాదు అంచేత నిత్యత చేయడం మానేసి జపం చేసిన వీడే మౌనంగా ఉండిపోయాడనుకోండి మానసిక మౌనంలో ఉండిపోయాడనుకోండి మన అమనీ భావంలో ఉండిపోయాడనుకోండి ఆత్మనిషుడు ఏ పాపం రాదు అని అలాగే దానికి పరిష్కారం కంటిన్యూకు మారు ఓం పూర్ణములు పూర్ణముదం పూర్ణ పూర్ణముల పూర్ణ పూర్ణమరాయ పూర్ణమే వాశిషాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుధ్యో నమ హరి ఓం తత్స్త్ శ్రీకృష్ణాపణం